ందం స్థుల శ్రీరామచంద్రగా సమస్త కళ్యాణ గుణాభిరాఖాంబోతుో Sakshat Parabrahma, పరబ్రహ్మ తస్మై Gurave Namaha రి ఓం త్రీ గురువ్యో నమ శివా నారాయణం నమస్కృత్యరంజీవ నరోతమం దీం సరస్వతి వ్యాసం దివ్మల్లు తెలారా <laughs> <laughs> ప్రధానంగా ఈ జిల్లెలమూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయ మాతకు హైమావతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాద పద్మములకు పరమహంస పరిజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతి స్వామివారి పాదపద్మములకు శతకోటి వందల సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ చాలా చాలా దగ్గరకు వచ్చేసాం ఇంకా రేపు లేదు ఎల్లుండితో పరిసమాప్తి అంతే కదండి అనేకమైనటువంటి విశేషాలు ఈ భారతంలో మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున ధర్మరాజు ప్రశ్నలు అడిగాడు అసలు రాజు అనే పదం అట్టా పుట్టింది రాజు ఎట్లా అయ్యాడు వాడి ధర్మాలేమిటి అవన్నీ చెప్పమన్నాడండి కే ధర్మ సర్వ వర్ణాం చాతుర్వర్ణ కే చాతుర్వర్ణ్యాశ్రమానా రాజధర్మా కేత నాలుగు వర్ణాలు ఎట్లా నాలుగు వర్ణాల వారికి ఉన్న ధర్మం ఏమిటి వాళ్ళను జాగ్రత్తగా చూడవలసిన ధర్మం ఎటువంటిది రాజు అర్థమైందండి వాళ్ళ ధర్మాలేంటి వాళ్ళని రాజు ఎట్లా చూడాలి ఇలా అనేకమైన ప్రశ్నలు అడిగారు మొత్తం ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలు ఎనిమిది ప్రశ్నలు ముందే వాటన్నిటికీ సమాధానం చెబుతున్నాడు భీష్మాచార్యుడు మొట్టమొదట ఎలా ప్రారంభించాడండి ధర్మాత మహత్తమైనటువంటి ధర్మానికి నేను నమస్కరిస్తున్నాను మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను సద్బ్రామస్కృత్యా ఎవరికి నమస్కారం చేస్తున్నటువంటి తర్వాత అన్నారు బ్రాహ్మణులకు నమస్కరిస్తున్నా ధర్మం లోకంలో శాశ్వతంగా ఉండాలని కోరుకోవటం కోసం ఈ ముగ్గురికి నమస్కారం చేస్తున్నాను మొట్టమొదటి వారు ధర్మము రెండవ వారు కృష్ణ పరమాత్మ మూడవ వాడు బ్రాహ్మణుడు కనుక మనం కూడా ఎవరికి నమస్కారం చేయాలి ముందు భగవంతుని కన్నా ముందు ధర్మానికే నమస్కారం చేయాలి ధర్మం తర్వాతనే భగవంతుడు భగవంతుని తరువాత మళ్ళీ భూమి ఎందు తిరిగేటువంటి దేవతలు ఎవరయ్య భూమి ఎందు తిరిగే దేవతలు అంటే బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు అని చెప్పినప్పుడు సద్బ్రాహ్మణేభ్యహ అన్నాడు ఉత్తగా బ్రాహ్మణేభ్య అనలా అనలేదు అంటే కేవలం నామమాత్ర బ్రాహ్మణత్వము కాకుండా ఆచరణ యోగ్యమైనటువంటి బ్రాహ్మణత్వం ఉంటుందో ఆ బ్రాహ్మణులకు నేను నమస్కరిస్తున్నాను అందుకనే ముందు ఏమని వేశాడు సత్ అన్నాడు మంచి శిష్యుడైతే వాడిని ఏమంటారు సత్ శిష్య మంచి గురువు అయితే సద్గురువు మంచి వస్తువు అయితే సద్వస్తువు అన్నిటికీ ముందు సత్ అనేటువంటిది జరిగింది అంటే అసలు ఈ సత్తు ఎవరు దైవత్వ సంబంధమైనది దైవీ సంబంధమైన దానిని ఏమంటావండి సత్తు అంటాం సత్తా అనే పదం నుంచి వచ్చింది అది పరిపూర్ణమైనటువంటి సత్తా కలిగిన వాడు అంటే భగవంతుడే విశ్వ సత్తాస్వరూపుడు అని బిరుదు కనుక ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని ఎవరు పొందుతాడో వాడు సత్ చివరికి ప్రాణం లేని వస్తువుని కూడా ఆ వస్తువు మంచిదైతే మనం ఏమంటాం సద్వస్తువయ్యా అంటాం అర్థమైందండి సంభాషణ మంచిదైతే ఏమంటాం సత్సంభాషణ అంటాం అట్లాగే ఈ బ్రాహ్మణుడు కూడా మంచివాడయి ఉండాలి అయ్యుంటే వాడిని ఏమంటాం సద్బ్రాహ్మణుడు అని అంటాం ఆయన చాలా సద్బ్రాహ్మడు అండి మంచివాడు అంటాం ఎందుకన్నా అంటే తన బ్రాహ్మణత్వాన్ని దాన్ని నిలుపుకుంటున్నాడు కనుక బ్రాహ్మణుడు నామ మాత్ర బ్రాహ్మణుడంటే ఏమిటండి తల్లిదండ్రులు బ్రాహ్మణులై వారి గర్భాన పుట్టినంత మాత్రం చేత బ్రాహ్మణుడు అని బ్రాహ్మణ జాతిలో పుట్టిన జన్మ చేత ఎవరితో సమానం అని చెప్పింది శాస్త్రం నేను చెప్పలా మాట శాస్త్రమే చెప్పింది చెప్పిందండి జన్మనా జాయతే సూత్ర పరంబున ఉత్తమా బ్రాహ్మణం పుట్టుక చేత ఎవ్వరైనా ఏ జాతిలో పుట్టినట్టు సూత్రుడుగానే ఉపనయనం అయిపోయిన తరువాత వాడికి సంస్కారం జరుగుతోంది కనుక అప్పుడు వాడు ఏమవుతాడు ద్విజహ బ్రాహ్మణుడు అవుతున్నాడు విప్రహ బ్రాహ్మణుడు అవుతున్నాడు కనుక మనం ఎంతకాలం ఉపనయనం చేయకుండా ఉండే అంతకాలం వాడు ఎవరితో సమానం అండి ఎవరితో సమానం చెప్పండి సూత్రంతో సమానం గట్టిగా అనలేము ఎందుకంటే మన ఇళ్లలోనే ఉండవచ్చు ఇవాళ రేపు పిల్లలు చెబితే వింటున్నారా వింటరా చేయలేకపోతున్నాం ఒకవేళ చేద్దాం అనుకున్నా వాడు ఒప్పుకున్నా వాడి తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఆ తాతగారికి చేయాలనే ఉంటుంది తల్లిదండ్రులు ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకున్న వీడికి వీడి తండ్రికి కలిపిన ముహూర్తం దొరకాలి ఉత్తరాయణం అయితే చాలా బాగుంటుంది గుర్రు బలం అయితే ఇంకా బాగుంటుందండి అందువల్ల ఈ ఇప్పుడు ముహూర్తాలు ఎందుకుని ఆపేశాం ఎప్పుడు దొరకాలి వాడికి ముహూర్తం అసలు ఏ ముహూర్తం కానీ ముహూర్తంలో చేస్తాడు రేపు పెళ్ళైతే ఇవాళ్ళ స్నాతకంలోనే చెయ్యత్తరా వాడికి మళ్ళీ వేయడం ఇహపోర్రా అంట ఇంకా దానివల్ల వాడికి కలిగే ప్రయోజనమేమున్నది ఏం ప్రయోజనం లేదు ఇవాళ రోజున మన ఆలోచన ఏమిటంటే ఉపనయనము అంటే దట్ ఈస్ ద లైసెన్స్ టు ద మ్యారేజ్ ఏమండి నేను చెప్పింది కరెక్టేనా కాదా అనిపిస్తోందా లేదా అదేదో పెళ్లి చేసుకోవడానికి లైసెన్సులాగా కనబడుతుంది కానీ వాణ్ణి సంస్కరించేదిగా అనిపించడం లేదు కనుక ఎవడు సద్బ్రాహ్మణుడు సరి అయిన సమయంలో ఉపవీతుడైన వాడు బ్రాహ్మణుడైతే వాడికి ఎప్పుడు ఉపనయనం జరగాలి గర్భాష్ట ఉపవీత అన్నారు తల్లిలో ఉన్న తల్లి గర్భంలో ఉన్న సమయాన్ని కూడా లెక్క పెట్టుకుని ఎనిమిది సంవత్సరములు రావలే తల్లి గర్భంలో ఎంతకాలం ఉన్నాడు తొమ్మిది నెలలు ఉన్నాడు అనుకుంటాం సరాసరి అందరూ పది నెలలు ఉండొచ్చు లేదు తొందరపడి ఏడో నెలలోనే పుట్టచ్చు అది విషయం సర్వసామాన్య విషయం తొమ్మిది నెలలు ఆ తొమ్మిది నెలలు కూడా కలుపుకుని కలుపుకుని వీడికి ఎనిమిది రావాలి అంటే ఏడు సంవత్సరాలు వచ్చిన మూడు నెలల తరువాత వాడికి తల్లి గర్భంలో ఉన్న సమయాన్ని కూడా కలుపుకుంటే ఎనిమిదేళ్ళు వచ్చినట్టేనా కాదా అప్పుడు చెయ్యాలి ఉపనయనం సప్త విమర్జిత యుగ పద్ధి కృతం ఫలం ఋగ్వేదం చెప్పిన ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కు ఇది ఏడేళ్లు దాటంగానే వాడు వాడిని తీసుకువెళ్ళి ఉపనయనం చేయకపోతే వాడు సంస్కరింపబడడం చాలా కష్టము అని వేదం చెబుతున్నది మనకు కనుక ఖచ్చితంగా ఏం చేయాలి వాడికి ఉపనయనం చేయాలి బ్రాహ్మణుడు అయితే వయస్సునకొక వయస్సు క్షత్రియునకొక వయస్సు చెప్పబడినయి వాళ్ళ వాళ్ళ వయస్సులో వాళ్ళకి ఉపనయనం చేయాలి ఇంకా ముందుకు వెళ్ళి చెప్పారు ఎనిమిదేళ్లకు ఒకవేళ నువ్వు చేయలేకపోతే పదహారు సంవత్సరాల లోపల చేయబోయాలి పదహారు సంవత్సరాలు దాటిన వాడికి ఉపనయనంతో పర్లేదు అని చెప్పారు ఇంకా సంస్కారంతో పర్లేదు ఎన్ని సంస్కారాలు ఉన్నాయో అన్నీ మనం చేసుకుంటున్నామండి సస్యపూర్తి కూడా సంస్కారమే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమందికి సస్యపూర్తి జరిగింది చెప్పండి సస్యపూర్తి కూడా ఒక సంస్కారమే అర్థమైందండి ఉగ్రరథ శాంతి అంటారు దాన్ని దాని తర్వాత డెబ్బై ఐదేళ్లకు భీమరథాంతి ఆ తర్వాత ఎనభై రెండు సంవత్సరాలకు సహస్ర చంద్ర దర్శనం ఇక ఆ తర్వాత అంతిమ సంస్కారమే ఆ తర్వాత సంస్కారాలు ఏమీ లేవు అర్థమైందండి ఎనభై రెండేళ్ళు వచ్చేదాకా వీడికి ఎప్పటికప్పుడు సంస్కారాలు జరుగుతూనే ఉండాలి అజీవితం ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా జారిపోతాడో తెలియదు కనుక ఆ మనస్సండేది కనుక ఇన్ని సంస్కారాలు ఏర్పాటు చేసింది మనిషికి అదొక్కటి మాత్రం వదిలేస్తే వచ్చే నష్టమే ఉండి ఉపనయనం కూడా ఎందుకో చేస్తున్నారు పాపం ఎట్టా కొట్ట అయినా సరే చేస్తున్నారు ఆ భగవంతుడే అందుకనే చాలామంది కొన్ని కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నాయంటే కనీసం వాడు ఇంటే చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఏర్పాటు చేస్తే చేస్తాడు కదా సామూహిక ఉపనయనములు అనిపెట్టి చేస్తున్నారండి మొత్తం అందరినీ వరసన కూర్చోబెట్టి ఓ బ్రాహ్మడు చేయిస్తూ ఉంటాడు అయిపోతుంది అంతే అర్థమైందండి శాస్త్రమైతే ఒప్పుకోదు శాస్త్రం ఒప్పుకోని మాట నిజం కానీ అలా చేయకపోతే ఎట్లా ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం చేస్తారు సామూహిక ఉపనయనాలు చేశారు సామూహిక వివాహాలు చేశారు సామూహిక సీమంతాలు చేశారు సామూహిక సస్యపూర్తులు చేశారు సామూహిక సహస్ర చందనాలు వాళ్ళు సామూహికంగా ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్ళి అన్నిటికీ వాడిని అడ్డం పెట్టుకుని ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏవండి అన్ని సామూహికమే శాస్త్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదండి నీ ఇష్టం ఏమైనా మాట్లాడుతున్నావు వేదిక ఎక్కించాం కదా అని మీరు అడగవచ్చు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్న ప్రేమ అటువంటిది అందుకని మీరు అడగవచ్చు నేను ప్రశ్న అడుగుతున్నా ఒక పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి అంటే ఆ పిల్లవాడి నక్షత్రం తండ్రి యొక్క నక్షత్రం ఈ రెండిటికి సరిపడిన ముహూర్తం కావాలి అవునా కాదా అంతవరకు ఒప్పుకుంటారా ఈ సామూహిక ఉపనయనాల్లో ఎంతమంది నక్షత్రాలు వాళ్ళు ఉన్నారు ఆ రోజు ముహూర్తం వీళ్ళందరికీ సరిపడింది అయ్యుంటుందా అయ్యి ఉంటుందా అండి కానప్పుడు చేస్తే వాడి గతి ఏం కావాలా పిల్లవాడి గతి చెప్పండి శాక్రం ఒప్పుకుంటుందా ఇప్పుడు ఒప్పుకోరు అందుకనే వీళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వెదలకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కదా ఇట్లాగే ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు ధర్మం కాదు అది న్యాయం అంతకన్నా కాదు శాస్త్రం అంతకన్నా కాదు కానీ లోకల్లో జరుగుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నాడు ఎవడు అయ్యా పొద్దున్న నేను అడిగినా కానీ అక్కడ జరిగినాయ్యా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కనుక దివ్యాత్మ స్వరూపులారా సద్బ్రాహ్మణుడెవరయ్యా సరి అయిన సమయంలో ఉపనయనం చేసుకుని ఆ బ్రాహ్మణ ధర్మములను పరిపూర్ణంగా అనుసరించేటువంటి పిల్లవాడు ఆ బ్రాహ్మణుడు ఎవరో అతడు సద్బ్రాహ్మణుడు ఆ సద్బ్రాహ్మణునకు నేను నమస్కరిస్తున్నాను ఈ మాట అన్నది ఎవరు అంటే భీష్మాచార్యుల వారు ఆయన ఇక్కడ నేను ఒక్క మాట చెబుతున్నా జాగ్రత్తగా వినవయ్యా ఇక ప్రారంభిస్తుందా నీకు చెప్పడం మొట్టమొదటిది రాజు అనే పదం ఎలా ఏర్పడింది అని కదా రంజయతే ఇది రాజ ప్రజలను రంజింపజేయువాడు కనుక రాజు అనే పదం వచ్చింది రంజింపజేయడం అంటే ఆనందపరచడం అని అర్థం సుఖం వేరు ఆనందం వేరు అని చెప్పుకున్నాం కదండి ఆనందము ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏమిటో చెప్పండి ఎన్నాళ్ళు భారతం విన్నారు పెద్దలు మీరంతా చెప్పండి అయ్యా ఆనందము ఈజ్ ఈక్వల్ టు దాని భావం ఏమిటి చెప్పండి మీకు తెలుసు అదేనని నేను చెప్పేనా చెప్పరా చెప్పరండి మేము చెప్పం చెప్పండి అమ్మా అది శాశ్వతము బ్రహ్మస్వరూపమే దానికి అర్థమేమిటి చాలా గొప్ప విషయం అండి ఒక్కసారి చెప్పట్లు కొట్టండి ఆ ఆత్మ సంతోషం అనేటువంటిదే ఆనందం అండి ఆత్మ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే చిత్తము నివర్తమైనప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుందండి చిత్తము మన అనురాధ గారి ఆ దేవుడు ఉన్నారే భర్త గారు ఆయన సామాన్యుడు కాదండి భూమి పైన ఎంత ఉన్నాడో లోపల మనిషి పైకి కనబడరు కానీ చాలా గొప్ప వేదాంతి మహానుభావుడు చాలా సంతోషం నమస్కారం నమస్కారం నమస్కారం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆత్మ సంతోషం అండి ఆనందం అంటే ఆత్మ సంతోషం శరీరానికి కలిగేది సుఖం ఆత్మకు కలిగేది ఆనందం అది గుర్తుపెట్టుకోవాలి అది దేనివల్ల కలుగుతుంది అంటే చిత్త నివృత్తి వల్ల కలుగుతుంది ఆనందం అవునా కదా చిత్త నివృత్తి దేని వల్ల వస్తుంది తనకు ఏ కష్టము లేదనుకున్నప్పుడే చిత్త నివృత్తి కలుగుతుంది అటువంటి చిత్త నివృత్తిని కలిగించి ఆనందమును ఇచ్చేవాడు గనుక రంజయతి ఇది రాజా వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తున్నాడు కనుక రాజు అయ్యాడు ఇప్పుడు వాడు రాజు అయ్యాడు రాజు అనే పదానికి అర్థం తెలిసింది కదండి మనకి వాడేం చేయాలో ఇప్పుడు వాడు రంచింపజేయాలి వాళ్లకు చిత్త నివృత్తి కలిగించాలి ఆనందం కలిగించాలంటే వాడేం చేయాలి మొట్టమొదటి వాడికి దండనీతి తెలియాలి అన్నాడు భీష్ముడు రాజుకి పరిపాలించడం కాదు తెలియవలసింది ఏం తెలియాలండి దానికోసం కథ చెప్పాడు జాగ్రత్తగా విను ఒకనొక సమయంలో కొత్త యుగంలోనే పరిపాలకులు ఎవరు కొత్త యుగంలో ఎట్లా ఉండేదండి పరిపాలకులు ఎవరు రాజులు లేరు ఎవరికి వారే ధర్మపరులై పోని అని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రజాస్వామ్యం ఉన్నదా అప్పుడు అంటే ప్రజాస్వామ్యం కూడా ఏమీ లేదు ఎవరికి వారే ధర్మపురులై ధర్మాన్ని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి ఒక అనూచానమైన ఆచారాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉండేవాళ్ళు ప్రజలంతా కూడా ఎవరు తప్పు చేసేవాళ్ళు కాదు ఎక్కడా దొంగతనాలు లేవు ఎక్కడ పూర్వసువాసిలు లేరు ఎవరు అసత్యం చెప్పే వాళ్ళు లేరు దమ్చారులు లేరు కనుకనే అది ఏమైంది ఏది చేయవలనో అది చేయబడేటువంటి యుగం కనుక కృత యుగము అని పేరు అనే ధాతువు నుంచి కృత అనే శబ్దం పుట్టే సంస్కృతంలో ధాతువులు అని ఉంటాయండి క్రియాపదాలు అంటారు వాటిల్ని ధాతు మంజరి అని ఓ పుస్తకం ఉంటుంది అది కొనుక్కుంటే మీకు తెలుస్తుంది ఎన్ని ధాతువులు ఉన్నాయో శబ్దమంజరి ధాతు మంజరి లేదా ధాతు కోశం అని కూడా ఓ పుస్తకం ఉంటుంది కనుక కృవీకరణ అనే ధాతువు నుంచి పుట్టింది ఇది కృత అంటే చేయబడిన ఏది చేయవలెను అది చేయబడేటువంటి యుగం కనుక దానికి పోరు కృత యుగము అని పోరు క్రిత యుగంలో కూడా చాలా కాలం అయిపోయిన తర్వాత చిట్టి చోరికొచ్చే స్థితిలో దంపులు పెరిగారు చెరులు పెరిగారు అసత్యవాదులు పెరిగారు మోసగాండ్రులు పెరిగారు ఈ పరిస్థితి వచ్చేటప్పటికి రాజు ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు మనువుని పిలిచి నువ్వు రాజ్యాన్ని పరిపాలించవయ్యా అన్నాడు అప్పటి నుండి ఒక పరిపాలకుడు ఒక పాలితులు అనబడే వాళ్ళు ఏర్పడ్డారు అప్పటిదాకా పరిపాలకుడు మొదలైంది రాసరికం ఈ రాసరికము ఎటువంటిది ఇది మొత్తం కనుక మనం చదివినట్లయితే ఖచ్చితంగా చదువుకున్నవాడు ఎవడైనా సరే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏమంటాడంటే చి అంటాడు అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఒకటి మనం ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే ఉన్నాము దాంతోనే ఉన్నాం కదండి గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఎరుకోవడం మొదలు పెడితే ఎన్నని తీయగలుగుతాడు మెతుకులు ఎరుకోవాలి కానీ వెంట్రుకలు తీయకూడదు మనం ఉన్నది ప్రజాస్వామ్యమే అయినా దాన్ని ఏమనగలుగుతాం ఏం చేస్తాం చూసినప్పుడు ఆనందపడమే పుస్తకంలో అర్థమైందా మొట్టమొదట ఏ నీతి చెబుతున్నాడు ని వినాలండి ఈ మాటలన్నీ చెప్పింది ఎవరంటే వ్యాస భగవాను ఏం చెబుతున్నాడో విందాం విప్లూతేజన్ ధర్మోనాశమధాగతం లోకంలో బ్రాహ్మణుడు ఒక్కడు చెడిపోతే వ్యవస్థ మొత్తం చెడిపోతుందటండి ఎవరు చెడిపోతే బ్రామణుడు చెడిపోతే ఇప్పుడు జరిగింది అదేనండి జరుగుతున్నది కూడా అదే వాస్తవం చెప్పాలి ఎందుకంటే అయితే ఒక్కటి అందరూ దుర్మార్గులు సన్మార్గులు ఉన్నారు సదాచార పరులు ఉన్నారు వేద విధులు ఉన్నారు అధ్యయన పరులున్నారు పండితులు ఉన్నారు చాలా మంది గొప్ప వాళ్ళు ఆ జాతిలో ఉన్నారు కానీ భ్రష్టత్వం ఎక్కువగా ఏర్పడింది సర్వస్వ దాత్రి ప్రధానం అని సూత్రం శరీరం మొత్తానికి ఆధారమైనది శిరస్సు అది కాస్త చెడింది అనుకోండి వాడికి పిచ్చి పట్టింది లేదా అసలు మైండే పోయింది అనుకుందాం వాడు ఎంత ధనవంతుడైనా ఎంత సుందరుడైనా ఎంత బలవంతుడైనా ఏమైనా ప్రయోజనం ఉన్నదా వాడికి చెప్పండి అట్లాగే సమాజం మొత్తానికి శిరస్సు వంటి వాడు ఎవ్వడు బ్రాహ్మణుడు వాడు కనుక చెడిపోతే ఏది చెడిపోతుంది వాడు ఒక్కడు ఎవరు చెబుతారండి సమాజం మొత్తం నాశనం అయిపోతుంది అని చెబుతున్నాడు భీష్మాచార్యుడు ధర్మాన్ని చెప్పేటప్పుడు కనుక దేశం మొత్తం నాశనం అయిపోవడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు బాగుండకపో అందుకనే ఎవరు ఏ పూజా పురస్కారం చేసినా శక్తి చివరి కదంతా అయిపోయింది ఏమంటా ఏమంటారండి స్వస్తి ప్రజా పరిపాలయంత మార్గేణి తరువాత సర్వదేవతలకు నిలయమైనటువంటి గోవు ఆవిడ కనుక బాగున్నట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఇంత గొప్పవాణ్ణి నేను నాకన్నా గొప్పవాడు లేని నేను ప్రధానమంత్రిని నేను ముఖ్యమంత్రిని నేను రాష్ట్రపతి లేదు వాణ్ణి కూడా శాసించే వాడిని రాజుని నా శాసనానికి ఎదురు లేదు అని చెప్పేటువంటి వాడు కూడా విసర్జింపబడినటువంటి పదార్థము మళ్ళీ వాడే తాకడు అవునా కానీ గోవు చేత విసర్జింపబడిన పదార్థం కూడా ఎటువంటిదని చెప్పిందండి పవిత్రము ఒక యజ్ఞం చెయ్యాలి అంటే గోమయము గోపంచితము గో క్షీరము గో ది గో ఆజ్యము ఈ ఐదు కలిపి ఆ దర్భ పుడకతో చిలికి పంచగమ్య ప్రాశన అస్థిగతై పాపై ఈ పైన ఉండే పాపాలన్నీ ప్రాశ్చిత్యం చేయబోతాయి రాముకలకు చర్మానికి అంటుకొని ఉన్న పాపాలు అవి ఎలా పోవాలి దేంతో పాపం చేస్తే దానికి అంటుకొని ఉంటాయి ఆ కారణంచేత ఆయా పాపములు నశించవలనగా పంచగవ్య ప్రాశన చేస్తే గాని యజ్ఞాగా క్రతువులు చేసే అందుకనే గణపతి పూజ పుణ్యాహవార్జనం అంకురపణ అయిపోగానే ఏం చేస్తారండి పంచగవ్య ప్రాశన చేసిన తరువాతనే ఋత్విక్ వరుణ పంచగవ్యప్రాశన చేయకుండా ఋత్వికులకు కూడా వరుణ ఇచ్చేటువంటి అవకాశం లేదని కనుక అంత దివ్యమైనటువంటి పశువు ఇవాళ రోజున పరిశోధనలు చేసి ఆ గోపంక్షితాన్ని కనుక తాగితే ఎన్ని రకాల రోగాలు పోతాయో చెబుతున్నారు చిత్త చివరిగా రామ్ దేవు బాబా సీసాల్లో పెట్టి గోపంఛితాన్ని కూడా ఏం చేస్తున్నాడండి అమ్ముకుంటున్నాడు వచ్చే జన్మలో ఏం పుడక పుడతాడో తెలియదు ధైర్యం చేసి వీడు మాట్లాడుతున్నాడు అనుకోమాకండి ఏం చేస్తున్నాడండి గోవుతో గోవు ఎవరు అమ్మా అవునా కాదా అంత ఉపన్యాసం చెబుతాడు ఆయనకి ఎందుకు తట్టలేదో తెలియదు నాకు అర్థమైందండి చెయ్యకూడని పనే చేస్తున్నాడు నా సాచ్చ్రాహ్మణో రాజన్ ధర్మో నాశమగతం బ్రాహ్మణుడు కనుక చెడిపోయినట్టయితే ధర్మం కూడా నాశనం అయిపోతుందయ్యా కనుక ముందు రాజు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే బ్రాహ్మణుడు వాడి విహిత కర్మను వాడు ఖచ్చితంగా ఆచరిస్తున్నాడా ఆచరించడా అర్థమైందంటే దైవము యొక్క పరిస్థితి వేరు మన యొక్క పరిస్థితి వేరు భగవంతునికి కుల మత విచక్షణ లేదు జాతి విభేదన లేదు భగవంతునికి వాటిలతో సంబంధం లేదు అసలు శరీరంతోనే సంబంధం లేదు లింగ భేదం లేదు అర్థమైందా అండి ఉచ్చనీచ భేదము లేదు వాడు దరిద్రుడు వీడు ధనవంతుడు అనేది లేదు ఇవన్నీ ఎవరికి భగవద్లో సామాన్యమైన మానవులకు కొన్ని నియమాలు ఉన్నాయి బ్రాహ్మణులకు కొన్ని నియమాలు ఉన్నాయి క్షత్రియులకు నియమాలున్నాయి వైశ్యులకు నియమాలున్నాయి శూద్రులకు కూడా నియమాలున్నాయి ఆయా నియమములను అనుసరించి చతుర్వర్ణముల వాళ్ళు వాళ్ళ నియమాన్ని అనుసరిస్తున్నారా లేదా బ్రాహ్మణులు నిత్యము సంధ్యావంతనం చేస్తున్నారా లేదా ్రహ్మయజ్ఞం చేస్తున్నారా లేదా అగ్నిహోత్రం చేస్తున్నారా లేదా వైశ్వదేవం కూడా చేయమన్నాడు వైశ్వదేవం అంటే ఏమైతే అండి వాడు ముందు అగ్నిహోత్రునికి అన్నం పెట్టి తరువాత తాను తినాలి అంటే ఆ అగ్నిహోత్రునికి అన్నం పెట్టి తాను తినాలండి వాడి రోజున ఎనిమిది అయ్యేటప్పటికి టిఫిన్ పడకపోతే మనం ఏం చేస్తున్నాం తిని తీరాలి ఎందుక ఏం చెబుతాడు అండి అన్ని షుగర్ ఫ్యాక్టరీలే ఏదో ఒకటి తినకపోతే టాబ్లెట్ వేసుకోవాలి వాడు ఏం చెబుతాడు తినకుండా వేసుకోవద్దు ముందు తిను భారతీయ ధర్మాన్ని పరిపూర్ణంగా నాశనం చెయ్యడం కోసమే పాశ్చాత్య దేశస్తులు పోనుకున్నారు ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించని స్థితిలో ఏర్పడింది స్త్రీ ధర్మం స్త్రీ చేయటం లేదు పురుష ధర్మం పురుషుడు చేయడం లేదు బ్రాహ్మణుడు ధర్మం లేదు వైశ్య ధర్మం లేదు ఇవాటి రోజున చెప్పుల దుకాణం పెట్టిన బ్రాహ్మణులు ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పు దుకాణం చెప్పు ఉందా ఉద్యోగాలు రాదుం చేయమంటావు మాకు తెలిసింది ఇది కొన్నాళ్ళు ఇందులో గుమాస్తాగా చేశా అందుకనే షాప్ పెట్టుకున్నా ఎవరు ఏ పని చేస్తున్నారో కూడా తెలియనట్టు నర్సరావుపేటలో ఒక ఆయన ఉన్నాడు బ్రాహ్మణుడు వడరిం కం పని చేస్తాడండి వైదిక బ్రాహ్మణుడు వడరింగ్ కం పని చేస్తాడు ఆయన ఇంట్లోనే ఏమైంది ఎందుకని బ్రతుకుటం కోసం ఎవరి మార్గాన్ని వాళ్ళు స్వీకరించారు ఎవరి తులాగిన వాళ్ళు వెళుతున్నారు వాళ్లకు ఒకటి చెప్పేటువంటి వాళ్ళు లేరు ఆధారం వాళ్ళకి లేదు వేదములా నిరసింపబడుతున్నాయి ఇవాళ రోజున వేద పండితుల చేతనే నిరసింపబడుతున్నాయి నీ పిల్లవాడికి వేదం చెప్పిస్తున్నావా అని ఒక వేద పండితుడిని అడిగితేవా అనేమంటున్నాడు నాలాగా వాడు కూడా కష్టపడటం నాకు ఇష్టం లేదండి అందుకని మా వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను అంటున్నాడు చదివించడానికి ఇష్టపడటంలా ఎందుకంటే కలు ప్రభావం చేత అందుకనే భీష్ముడు చెబుతున్నాడు అండి ఎవరెవరి ఆచారములు అనూచానముగా వచ్చిన వాటిని వారు ఆచరిస్తున్నారా లేదా బ్రహ్మశ ప్రణాశన ధర్మ వ్యనసదీశ్వర తతస్మ సమతర అజోివర్షమస్ రార్ధిన క్రియావ్యుపరమాత్సే తాంశయం గచా సంశయ అయ్యా లోకల్లో బ్రాహ్మణులంతా కూడా నాశనమైపోయారు క్షత్రియులు వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు సూత్రులు వాళ్ళ పని వాళ్ళు చేయటం లేదు దేశమంతా నాశనమైపోయిందయ్యా పరిపాలించే వాళ్ళు లేడు అని మొరబెట్టుకున్నారు దేవతలు బ్రహ్మతో అప్పుడు ఆయన మనువుని పంపించాడు రాజ్య పరిపాలకుడుగా అర్థమైందండి మొట్టమొదట రాజైన వాడు ఎవడయ్యాంటే స్వయం అతడు పరిపాలకుడు అయ్యాడు గొప్పగా పరిపాలన చేస్తున్నాడు ఆయా ఆయా వర్ణముల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ ప్రవర్తించకపోతే ఏం చెయ్యాలయ్యా వాళ్ళ వాళ్ళ ధర్మాలు వదిలిపెడితే ఏం చేయాలో కూడా చెప్పారు సర్వో దండర్లభో జగద్ కల్పతే దండన నీతి గనక లేకపోతే లోకమంతా ఏమవుతుందండి అభయమవుతుంది అన్నాడు ఇక్కడ అభయము అంటే వరము అని కాదు అర్థం భయము లేని స్థితి దండన లేకపోతే ఏమవుతుందండి భయము లేని స్థితి ఏర్పడుతుంది వాళ్ళకు వాళ్ళల్లో వాళ్లకు విచికిత్స కలిగి నేను ఈ విధమైన సత్ప్రవర్తనలో ఉండాలి అని అనుకుంటే ఇబ్బంది లేదు కానీ వాళ్ళకు ఆలోచన లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ప్రత్యేకించి బ్రాహ్మణుని గురించే ఎందుకు చెబుతున్నారు తాత ఒక్క బ్రాహ్మణుడు బాగుపడితే దేశమంతా బాగుపడుతుంది ఎందువల్ల ఆ బ్రాహ్మణుడు మిగతా వారిని అందరినీ ఏం చేస్తాడండి సత్సంగా చేస్తాడు పురోహితుడు కదా అతడు అవునా కదా పురోహితుడవునా కదా కనుక ఊళ్ళో వాళ్ళందరికీ ఉపాదానానికి వచ్చిన వాడు కూడా ఏం చెబుతాడండి ఇవాళ ఫలానా వారం ఫలానా తిథి ఫలానా నక్షత్రం ఈ సమయంలో వర్జం ఉంది ఈ సమయంలో యమగండ కాలం ఈ సమయం రాహుకాలం ఈ సమయం పనికిరాదు ఇది మంచి కాలం ఇవన్నీ చెప్పి కాస్త బిచ్చంబేత్తమ్మా అంటాడు మంచిని ఉపదేశించాడా చెడుని ఉపదేశించాడా చెప్పండి మంచి చెప్పాడు కనుక ఏ బ్రాహ్మణుడైనా వాడు బతికుండే వాడు మంచివాడైతే ఏం జరుగుతుంది లోకాన్నంతటినీ మంచి చేస్తాడు ఒక్క మెదడు బాగుండే మిగతా శరీరం అంతా బాగుంటుంది అందువల్ల ఎవరు బాగుపడాలి బ్రాహ్మణులు బాగుపడాలి ఒకవేళ మన కళ్ళ చూడకుండా వాడు చెడిపోతున్నా ఎందుకురా చెడిపోతున్నావు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యరా అని వాడి చేత మనమే చెప్పి చేయించడానికి ప్రయత్నం చెయ్యాలి ఒకవేళ మనము కనుక ఆచరించకపోతే ఆచరించడానికి ప్రయత్నం చేయాలి మనం బాగుపడ్డం చేత బ్రాహ్మణుడు బాగుపడడం చేత లోకం అంతా బాగుపడుతుందన్నాడండి ఆ బ్రాహ్మణుడి చేత పని చేయించాలి అంటే ఏం చేయాలి ఒకవేళ వాడు చేయకపోతే వాడిని దండించమన్నారు దండించడానికి మూడు పద్ధతులు ఉన్నాయన్నారు ఒకటి ఏమిటయ్యా స్థానం వృద్ధికి క్షయశైవా త్రివిధ స్థానము వృద్ధి క్షయం మూడు రకాలుగా దండించమన్నారండి స్థానము అనే దండన ఎలా ఉండాలి తన తప్పును తనకు తెలియజేయుటను స్థానము అంటారండి అర్థమైందండి ఆ బ్రాహ్మణుని పిలిచి నాయన నువ్వు తప్పు చేస్తున్నావయ్యా ఇది తప్పు అని శాస్త్ర ప్రమాణం ఉన్నది వేద ప్రమాణం ఉన్నది తస్మాత్ శాస్త్రం ప్రమాణం కనుక శాస్త్రంలో ఇలా చెప్పబడి ఉన్నది నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు కనుక నువ్వు ఇలా చెయ్యి అని చెప్పటము స్థానము వృద్ధి నీవు ఇలా కనుక చేసినట్లయితే నీకు ఇటువంటి దండన ఉంటుంది అని బెదిరించడం క్షయము సిద్ధి వరికి ఆ దండనను అనుసరింప చెయ్యను అర్థమైందా ఈ భీష్మాచార్యుడు ఇంకా ఇంకో మాట చెప్పాడండి దేశ ఇంకో భయంకరమైన విషయం కూడా ఉన్నది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మేము వేదాంతులము అని చెబుతున్నారు ఏం చెబుతున్నారండి వేదాంతులము అని ఎక్కడ వేదాంత చర్చలు జరిగినా అక్కడికి వెళుతూ ఉంటారు చాలా చక్కగా శ్రద్ధగా వేదాంత చర్చ మొత్తం వింటారు నీని రావడమే తప్ప ఆచరించడం అనేది ఏది ఉండదు మాత్రం ఉన్నది శ్రద్ధ ఉన్నది నేను ఎప్పుడూ వేదాంత చర్చ చేస్తున్నాను కనుక నేను ఒక వేదాంతిని కనుక నాకు ఏ కర్మ లేదు అని నిర్ణయం చేసుకుని వాడు ఏం చేస్తాడు కర్మ చేయడం మానేస్తాడు పోని వేదాంతిని అన్నాడు గదాని తపోశక్తి చేత ఏమైనా తులియమైన స్థాయికి వెళ్ళాడా అక్కడికి వెళ్ళలేదు అక్కడికి చేరుకోలేదు కర్మ వదిలేశాడు ఇప్పుడు వాణ్ణి ఏమనాలి ఉభయ భ్రస్తుత్వం ఉపరసన్యాసం అని ఓ సూత్రం వస్తుంది అర్థమైందండి కోపం తెచ్చుకోమాకండి ఆ సూత్రం మొత్తం చెప్పాలిగా అందుకోసం చెప్పాను నేను ఉభయ భ్రష్టత్వం అటు వేదాంతి కాదు ఇటు లౌకికుడు కాని స్థితిలో చెడిపోతాడు లౌకికుడైతే వాడి సంపాదన వాడు సంపాదించుకుంటూ ఉంటాడు పెద్దవాళ్ళు చెప్పారు కనుక సంధ్యావంతనం చేస్తాడు అంతే ఇక వాడు బ్రహ్మయజ్ఞం చేయకపోవచ్చు పితృతర్పణం చేయకపోవచ్చు వైశ్యదేవం కూడా చేయకపోవచ్చు నాకోటి వాడు వైశ్యదేవం చేస్తే ఏం చెయ్యాలండి వైశ్యదేవం చేసినటువంటి వాడి గతే ఏమిటి ఏం చేయాలి తల్లి వండి పెట్టాలి వాడికి అన్నం లేదా భార్య వండి పెట్టాలి తానే వండుకోవాలి వాళ్ళిద్దరు చేయలేకపోతే కూతురు కాని కోడలు కానీ వండి పెట్టే అవకాశం లేదు అర్థమైందండి వైశ్యదేవం అగ్రి కార్యం చేసి ఆ కుంపట్లో ఉన్న బొగ్గుల్ని అట్లా రగిల్చి మంత్రపూతంగా ఏం చేయాలి హవిష్యూ అందులో వేయాలి అది సమర్పించి ఆ పూజంతా పూర్తి అయిన తర్వాత అప్పుడు వాడు రోజు పిండ ప్రదానం చెయ్యాలి అర్థమైందా అండి తల్లివేపు ముగ్గురికి తండ్రివైపు ముగ్గురికి నిత్యము పిండ ప్రధానం అది అయిన తర్వాత మరల స్నానం చేసి వచ్చి అప్పుడు భోజనం చేయాలి తాను తినాలి వాళ్ళిద్దరు చేయకపోతే ఇంకెవరు వండినా తినకూడదు నేను మడికట్టుకునే చేస్తానండి అయినా సరే తినకూడదు అంతే అది లెక్క దాని పద్ధతి అంటే పెద్దలు అనూచానంగా ఏర్పాటు చేసింది నేను వైశ్వదేవం చేశాను కానీ ఎవరు పెట్టినా తింటాను అంటే కుదరదు నా పోటీ వాడు ఎట్లా తినాలండి బయటికి వెళ్ళినప్పుడు ఉపన్యాసం చెప్పడానికి వెళ్తే మడి కట్టుకుని పెట్టండమ్మా అని అడగడమే భయం ఎందుకో మడి కట్టుకుని పెట్టేవాళ్ళు ఉన్నారా అని అడిగామనుకోండి అయితే మాకు వద్దులు ఏంటి వేరే వాళ్ళని పిలుచుకుంటాము ఎందుకంటే వాళ్ళు వడిగట్టుకోరు అవునండి కవిత అని ఓ నేను ఆ వారం రోజులు పాలు పళ్ళు సుందరకాండ ఉపన్యాసం చెప్పి ఒక్కడే బ్రాహ్మడు ఆ ఊళ్ళో పూజారి నా దేవతార్చన డబ్బా ఇవన్నీ తీసుకుని వెళ్ళి పుట్టున్నే కూర్చొని దేవతార్చన చేసుకుంటుంటే దగ్గరకు వచ్చి చల్లగా అయ్యా నమస్కారం చాలా సంతోషం అండి మీకు భోజనం మా ఇంట్లోనే ఏర్పాటు చేశారు అన్నాడు ఆయన చాలా సంతోషం అయ్యా కానీ మేం పెట్టదలుచుకోలేదు అన్నాడు తర్వాత అదేమిటయ్యా మీరు చాలా మడి అండి దేవతార్చన ఉన్నది మా ఇంట్లో మడి సాగదు మా ఆవిడ ఆ ఇంట్లోకి రాని సమ రాకూడని సమయంలో కూడా స్నా లోపలి కనుక మేము వండినది మీరు తినడానికి పనికి రాదు చాలా మంచి మాట చెప్పావయ్యాలు పళ్ళు తిని పెడతాం వారం రోజులండి ఏం చేస్తాం మా గురువు గారి దగ్గరికి వెళ్ళడిగా అప్పుడు ఇంకా ఉన్నారు మా గురువు గారు మా గురువు గారు చెప్పారు రే నాన్న నువ్వు మడిగట్టుకు తిన వాళ్ళు మడిగట్టుకోకపోయినా అనవసరంగా నీకు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రాహ్మలు చేశారా లేదా అంతే నీ వరకు నువ్వు మడిగట్టుకో పక్కన కూర్చుని తిని వెళ్ళు ఒకవేళ ఇతరులు ఎవరైనా వచ్చి కూర్చున్నా మెదలకుండా ఊరుకో ఎవరిని ఏమీ అనకూడదు మరుసటి రోజు పొత్తున్నే స్నానం చేసి సహస్ర గాయత్రి చేసుకోరా అని చెప్పారు ఏం చేస్తామండి ఇంటి దగ్గర ఉంటే అన్నీ సాగుతాయి అర్థమైందా అండి వట్టపుచ్చుకుని దేశం మీద పడినప్పుడు కుదరదు అందువల్ల బహు ప్రమాదం చేత విషయముల విషయమేమో కానీ ఖచ్చితంగా బ్రాహ్మణుడు తాను చేయవలసినంత వరకు వాడి ధర్మాన్ని వాడు ఆచరించకపోతే వాడికి దండనం మూడు రకాలుగా విధించాలి స్థానము వృద్ధి క్షయ స్థానము అంటే చెప్పి చూడడం వృద్ధి అంటే దీనివల్ల నీకు ఈ కష్టం కలుగుతుంది అని తెలియజేయడం చిత్తాన్ని వాడికి కల్పించడం బ్రాహ్మణుడు కదండి వాడికి కూడా శిక్ష వేయవలసిందేనా అంటే ఖచ్చితంగా వేయవలసిందే ఎందుకంటే చాలా దివ్యమైనటువంటి ధర్మములు ఎవరికి చెప్పబడ్డాయి అంటే ఒక బ్రాహ్మణునికే చెప్పబడ్డాయండి అర్థమైందా అండి ఎన్నో ధర్మాలు ఎన్నో ధర్మాలు అతి కష్టమైనవన్నీ బ్రాహ్మణులకే చెప్పబడినాయి వాడే ఆచరించకపోతే ఏం కావాలండి ఖచ్చితంగా ఆచరించాలి ఏమండి ఈ దండనీతిని అనుసరించి బ్రాహ్మణుని బాగుచేసుకుంటే సమాజం అంతా బాగుపడిపోతుంది ఇక నీ వస్తే మంత్రి వర్గాన్ని జాగ్రత్తగా చూడాలండి లక్షణం పంచవర్గశ త్రివిధం చత్రవర్ణితం ఆ మంత్రివర్గాన్ని మనం తీసుకునేటప్పుడు ఈ మంత్రులకు ఐదు రకాల పరీక్షలు పెట్టి తీసుకోవాలండి తీసుకున్న తరువాత ఆ మంత్రులను కూడా ఉత్తమ మధ్యమ అధమ అని మూడు భాగములుగా విభజించి ఆ ఉత్తమునకు ఒక రకమైన జీతము మధ్యమునకు ఒక రకమైన జీతము అధమునకు ఇంకొక రకమైన జీతము ఈ ముగ్గురులే ముగ్గురు మంత్రులే మళ్ళీ వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెట్టాలి ఐదు పరీక్షలు పెట్టాల్సిన లక్షణం పంచవర్గస్ మూడు రకాలుగా నియమించుకోవాలి ఆ మంత్రులను తర్వాత ప్రధానాశిష్టవ్చారాజైస్త మంత్రుల సంగతి ఎలా చూసుకుంటే సైనికులను ఎనిమిది భాగములుగా చేయాలి అండి రథానం రథముల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు మామూలుగా మనకేం చెబుతారంటే చతురంగ బలములు అందరికీ తెలుసు కదండి ఇది రథబలము గజ అశ్వబలము కాల్బలము పదార్థి బలములు ఎట్లయినా అనవచ్చు నాలుగు రకాల భీష్మాచార్యుడు రీసెర్చ్ చేశాడు కదండి అందుకోసమని ఎన్ని ఎన్ని రకాలు చెబుతున్నాడు ఎనిమిది రకాలుగా చెప్పాడు ఏమండి ఇతిచ అష్టమం అన్నాడు ఎనిమిది రకాలయ్య రథ మొట్టమొదటిది రథముల మీద ఉండే యుద్ధం చేసేవాడు నాగా అంటే ఏమిటండి గులు అంటే ఇక్కడ పాములని కాదు అర్థం ఏనుగులు అని అర్థం ఏనుగుల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు హయాశ్చయముల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఇప్పటికెంతమంది అయ్యారు ముగ్గురయ్యారు పాద ఆశ్చయ నలుగురైపోయారు విశిష్ట ఈ పాదముల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు కూడా కేవలం కత్తితో మాత్రమే యుద్ధం చేసేవాళ్ళు ఒక రకం అర్థమైందా అండి ఆ తరువాత ఉపనవాస్షతో యుద్ధం చేసేటువంటి వాళ్ళు వరాశ తోమరములతో యుద్ధం చేసేవాళ్ళు ఏమండి ఇప్పుడు దేశికాహా అన్నాడు ండి యుద్ధం చేసే వాళ్ళు కూడా ఎన్ని భాగాలు అయ్యారు ఇప్పుడు ఐదు భాగాలు అయ్యారు అవి మూడు ఇవి ఐదు మొత్తం ఎన్ని ఎన్నైనా అండి ఎనిమిది అయినాయి ఎవరెవరికి వాళ్లకు ఒక నాయకుడు ప్రత్యేకించి ఉండాలి అందరికీ సేనా నాయకుడు ఉండడానికి వేర్లేదు అర్థమైందా ఈ సంగతి ఇలా ఉంటే పక్కన చెబుతున్నాడండి జంగ అవ్యవహారేచి ఉపాంశుర్వివిధ స్మృత కేవలం సైన్యంలో ఇవి మాత్రమే కాకుండా కొన్ని కొన్ని విష పెంచాలటండి రాజులు ఎటువంటి జంతువులను పెంచాలి విష జంతువులను పెంచి వాటి నుండి విషాన్ని తీసి జాగ్రత్తగా కాపాడుకోవాలట కాపాడుకునే అత్యవసరమైనటువంటి విషయంలో ఆ శత్రువుని ఈ విష చేత సంహరించాలి అన్నారు అర్థమైందండి అంతేగాని శత్రువు ఉపేక్ష మాత్రం పనికిరాదు అన్నారు ఇక రాజు ఆచరించవలసినటువంటి ధర్మాలు మొట్టమొదటి ధర్మం ఏమిటంటే బలవ్యసనయుక్త తథర్షణం పీడాచ అపద అపదకాళ ప్రతిజ్ఞానం చెండవా ముందు కావాలి రాజుకు అంటే దయా దాక్షిణ్యము కరుణ శమము ధర్మము ఈ వస్తువులన్నీ కావాలి అర్థమైందండి రాజు అనేవాడికి ఏం కావాలి ముందు దయా దాక్షిణ్యం రెండవది అతిథి పూజ చాలా ముఖ్యమైనటువంటిది శాంత తత్వము ఉండకపోతే రాజు ఎట్లాగయ్యా వాడు క్షత్రియ బలం కలిగిన వాడు కదా అని ప్రశ్నిస్తావేమో రౌద్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు మాత్రమే ఉపయోగించాలి ధర్మనందన నే చెప్పేటువంటిది జాగ్రత్తగా విని ఎంత దయగలిగి ఉండాలి ఏం వృత్త ప్రజారక్షం స్వర్గం చేతృయం ఎంతో ప్రేమతో ప్రజలను రక్షించేటువంటి వాడు వ్యసన పరుడయినప్పటికీ స్వర్గమునే పొందుతాడు అని చెప్పారండి వ్యసన పరుడైనప్పటికీ ఎక్కడికి పడతారు వాడు స్వర్గానికి అర్థమైతోందా అండి విసుగ్గా ఉన్నదా బాగా జాగ్రత్తగా ఎందుకంటే ధర్మాలు కదా ఇక్కడికి వస్తున్నాం కాస్త మీకు ఉపశమనం కలగడానికి ఏం చెబుతున్నాడు భీష్మాచార్యుడు అంటే పరమ శాంతంతో చాకచక్యంతో ముందుకు వెళ్ళాలి దాన గుణం కలిగి ఉండాలి ధర్మ గుణం కలిగి ఉండాలి క్షమా గుణం కలిగి ఉండాలి క్రోధం కూడా ఉండాలి ఆ క్రోధాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి అర్థమైందండి అంతే అందులో అసలు క్రోధం లేకుండా ఉండడానికి వేరు లేదు క్రోధం ఉండాలి నేను రాజుని కనుక నిరంతరం ఇట్లాగే ఉంటానని మొహం కండల్చించుకుని ఎప్పుడు చూసినా ఆ దౌర్భాగ్యపు మొహం పెట్టుకుని ఉండకూడదు అర్థమైందండి చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి నేను ఒక చిన్న చరిత్ర చెబుతున్నా విను ఒకనొక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి వింటున్నలా అండి నిద్ర వస్తుందా జై గోపాలకృష్ణ భగవానికి ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయి ఆ పక్షుల్లో ఎంతో అన్యోన్యమైన అనురాగం ఆ రెండింటికి ఒకటి మగప పక్షి రెండవది ఆడపక్షి ఈ మగ పక్షి గూట్లోనే ఉన్నది ఆడపక్షి వెళ్ళి నేను ఆకారాన్ని సంపాదించుకు వస్తాను అని వెళ్ళి ఎంతసేపటికి రావటం లేదండి ఇంతలో పోలేవాడు ఎక్కడ వలపన్ని వాడికి దొరికిన రెండు పక్షుల్ని ఓ సంచిలో వేసుకుని వస్తున్నాడు జడివాన కురిసింది తడిసిపోయాడు ఆ పోయేవాడు ఏం చేశాడండి తడిసిపోయాడు గజగజ ఒడికిపోతున్నాడు బట్టలన్నీ తడిసిపోయినాయి శరీరం మీద నుంచి నీళ్లు గజగజ వణికిపోతున్నాడు వింటున్నావా ధర్మరాజా వాడు ఆ చెప్పు వచ్చి కూర్చున్నాడు ఆ పైన ఉన్న పక్షి అనుకుంటోంది నా భార్య ఎక్కడికి వెళ్ళిందో భర్త పట్ల ఎంతో అనురాగం కలిగినటువంటిది ఎప్పుడు నాకు సేవ చేస్తూ ఉంటుంది ఆహారం కోసం వెళ్ళి వస్తాను నాథ అని చెప్పి వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఏమైపోయిందో ఈ వర్షంలో ఈ గాలికి ఎటన్నా కొట్టుకుపోయిందో ఏమో అయ్యో పాపం దానికి కష్టం కలిగింది కదా అని అదే చెట్టు మీద ఉన్నటువంటి ఆ మొగ పక్షి ఎప్పుడైతే ఈ మాటలు వినబడినాయో వీడి సంచిలోనే ఉన్నది ఆయవాడి సంఖ్యలో వాడు ఆ చెట్టు కింద ఉన్నాడు దాని భాషలో అది భర్తకు చెప్పింది నాధా నేను ఎక్కడో లేను నీకు దగ్గరలోనే ఉన్నాను నన్ను ఈ బోయవాడు పట్టి ఇదిగో ఈ సంచీలో వేశాడు వాడికి చిక్కి ఉన్నా నేను ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవసరం అవకాశం లేదు నాకు ఏం చేస్తాను కానీ మన వద్దకు వచ్చిన అతిథిని గౌరవించడం మన ధర్మం కనుక ఈ పోయేవాడు చలికి వనికిపోతున్నాడు చివికి నీకు చేతనైతే ఎక్కడైనా ఓ పుల్ల తీసుకొచ్చి మంట చేసి అతడికి చలి కాచుకునేటట్టు చెయ్యమన్నారు భార్య చెప్పిన మాటలు విని ఎంత మంచిది నా భార్య సదుపదేశం చేసింది దురుపదేశం కాకుండా అని ఆ పుల్లలు ఆ ఎండుటాకులు అన్ని ఒక చోట చేర్చాడు ఎక్కడికో వెళ్లి పొయ్యిలో మండుతున్న ఒక పుల్లను ముక్కున పట్టుకుని తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు తన రెక్కలనే విసిని కర్రతో విసిరాడు మంట వచ్చింది చెబుతున్నాడు పోయేవాడ బాధపడకు నీవు చలి కాచుకో నీ బాధను పోగొట్టుకో ఎక్కడి నుంచో వచ్చావు నేను ఈ చెట్టు మీద ఉంటున్నా కనుక ఈ చెట్టు నా ఇల్లు నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక నా ఇంటికి వచ్చిన వాడితో సమానం కనుక నీకు నీవు నాకు అతిథివి నేను సేవ చేయాలి కనుక నేను నీకు సేవ చేస్తానయ్యా కనుక నీవు చలి కాచుకోమంటే బోరువాడు చలి కాచుకున్నాడండి చాలా గొప్పగా మంచిగా హాయిగా చలి కాచుకున్నాడా ఆకలి వేసింది వాడికి నువ్వు చాలా గొప్పవాడివి నాకు చలి కాచుకునే అవకాశం ఇచ్చావు ఇప్పుడు ఆకలి అనిపిస్తోంది ఏం చేయాలో తెలియ తెలియదు అంటే తాను ఆ మంటలలో పడి కాలిపోయిందండి కాలిపోబోయే ముందు చెప్పింది నా భార్య ఒక భోయవానికి చిక్కింది ఆ బోయవాడు నా భార్యను వండుకుని తినేస్తాడు ఇంటికి తీసుకువెళ్ళి నేను ప్రతికి ఉన్న వృధా నీ కడుపు నింపగలిగితే నేను పుణ్యం చేసిన వాణ్ణి అవుతాడు ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టిన వాడిని అవుతారు కారణమేమంటే శరీరం అన్నగతమైంది కదా అందువల్ల ఓ బోయవాడా నన్ను నీవు తినవయ్యా అంటూనే మంటల్లో దూకిందండి మగ ఎప్పుడైతే అది మంటల్లో దూకిందో ఈ బోయవాడి మనస్సు కలుక్కుమన్నదండి నేను ఎంత తప్పు చేశాను నాకు మంట చేసి చలి కాచుకోవడానికి ఉపచారం చేసినటువంటి దాన్ని ఆకలి అన్న కేవలం నా ఆకలి తీర్చడం కోసం ఈ చిన్న పక్షి ఎంత ఉన్నద పక్షి చిన్న పక్షి తన ప్రాణాలను కూడా వెచ్చించి నాకింత అన్నం పెట్టిందే అన్నం పెట్టడం కోసం చూసిందే నేను ఎన్ని పక్షులను చంపానిప్పేదాకా కాను కట్టులు బలెములు చూలములు ఏ ఉన్నాయో అవన్నీ అరణ్యంలో అవతల పారేశాడు ఇంతకు ముందు అరణ్యంలోనే పక్షుల కోసం జంతువుల కోసం పన్నిన వల విప్పేసి అందులో చిక్కుకున్న పక్షులన్నిటిని వదిలేశాడు తన దగ్గర సంచిలో ఉన్న రెండు పక్షులను కూడా వదిలేశాడు మంట ఇంకా వస్తూనే ఉంది కొంచెం అక్కడ ఎక్కడండి ఆ పక్షి పడిపోయినటువంటి మంటల్లో ఆ సంచిలోంచి బయటకు వచ్చినటువంటి ఆడ పక్షి చెప్పింది అండి ఏ భార్యకైనా భర్త ఏ దైవం ఎవరి మాట చెప్పింది పక్షిటిో ఎంతమంది భార్యలు భర్తను దైవంగా చూస్తున్నారు అని అడిగితే సమాధానం ఎన్ని చోట్ల నుంచి ఖచ్చితంగా మనకు వస్తుందో చెప్పండి వస్తుందా మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మా ఆయన మాత్రం దయ్యమే అంత మూర్ఖుడి ఇంకో లేడు అని చెప్పి వాళ్ళని నేను చూశానండి చూశా కనుక భీష్మాచార్యుడు చెబుతున్నాడండి నా భర్తతోడిదే నా జీవితం అతడు లేకపోయిన తరువాత నేను జీవించి ఉన్న వృధాయే కనుక నేను ప్రతికి ఉన్న మరణించిన భర్తతోనే కనుక భర్త వెళ్ళిపోయినట్టే నేను వెళ్ళిపోతున్నానయ్యా నీవు పట్టుకున్న రెండు పక్షులలో నేను ఒకదాన్ని నీకు కడుపు నింపడానికి ఇందులో పడినటువంటి వాడు నా భర్తయే నీవు అతడి ఒక్క మాంసమునే కాదు నా మాంసమును కూడా తినవయ్యా ఆ పక్షి కూడా అందులో పడిపోయిందండి వాడికి ఆ హృదయాన్ని పట్టుకుని తడి బట్టలు పిండుతామే అలా పిండినట్టు అనిపించింది ఎవరికి అబోయేవాడికి వాడు వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఆ అరణ్య మార్గంలో ఉండే జంతువులు వాడికి ఏవీ కనబడటం లేదు దారి వెంట ఉన్న ము కనబడటం లేదు తన దారికి అడ్డు వచ్చిన చెట్ల కొమ్మలు కనబడటం లేదు అర్థమైందండి ఏమి కనబడటంలా ముందుకు వెడుతున్నాడు జాగ్రత్తగా వింటున్నారా వాడికి ఏమీ కనబడని స్థితి ఎందుకు చెప్పండి ఎప్పుడైతే ఈ పక్షులు చేసినటువంటి ను గుర్తు చేసుకున్నాడో వాడి మీద వాడికి అసత్యం కలిగి తాను చేసిన పనులన్నీ ఒక్కసారి ఆ గ్రంథం అంతా తిరగేశాడు ఎవరు వాడు ఎంత చందాలిడో అర్థమైంది జాగ్రత్తగా వింటున్నారా ఈ పనులన్నీ ఎందు కొరకు చేశాను అని ప్రశ్న చూసుకున్నాడు ఇదిగో దీన్ని నిలుపుకోవటం అర్థమైందా అండి దేన్ని నిలుపుకోవడం కోసం అని వాడికి ప్రశ్నకు సమాధానం వచ్చింది ఎటువంటి శరీరాన్ని కదా అది కూడా వదిలిపెట్టింది కనుక దానికి శరీరం మీద లేని ప్రేమ నాకెందుకు అనే ఆలోచన వచ్చింది ఎవరికి పోయేవాడికి వెంటనే దేహభావం కాస్త పోయింది ఇప్పుడు వాడికి ముళ్ళు కనబట్టలేదు గుచ్చుకున్నా తెలియటం లేదు కొమ్మలడ్డం వచ్చినా తెలియటం లేదు పక్షులు ఎన్ని కనబడినా ఏం కనబడినా ఏమీ తెలియటం అర్థమైందండి అటువంటి స్థితిలో ఉన్నాడు ఆ స్థితికి వాడిని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పక్షులు దేని చేత తీసుకొచ్చినవి మంచితనము చేత ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా కనుక రాజుకు కూడా కావలసినది ఏమి మంచితనము దండనీతి కావాలి ముందు దండనీతి గురించే చెప్పాడు కానీ ఇప్పుడు ఏం చెబుతున్నాడు అండి ఎటువంటి మంచితనం ఉండాలో చెప్పాడు అర్థమైందండి వెంటనే మళ్ళీ ధర్మరాజు అడిగాడండి ఏమని అడుగుతున్నాడు ధర్మరాజు పురోహితమయా ఏ కర్మ చేయడానికైనా ఏ బ్రాహ్మణున్నైనా ఉపయోగించుకోవచ్చునా మళ్ళీ ప్రశ్నండి ఏ బ్రాహ్మణు ఉపయోగించుకోవచ్చా ఏ కర్మ చేయడానికైనా పొరపాటున కూడా పనికి రాతున్నాడు భీష్మాచార్యురండి ముగ్గురిని చెప్పాడు బ్రాహ్మణులను శ్రేష్టమైన వాళ్లను ఎవరు వర్తమొదటి వాడు ఋత్విజ మొదటి వారు ఎవరండి అన్నారు మూడవ వాడిని పాచకహ ముగ్గురే నాలుగవ వాడు కాదు పాచకుడు అన్నారు జాగ్రత్తగా కోపం వేసుకోమాకండి ఎందుకంటే భారత చెప్పిన మాట కదా అని చెప్పేది మొదటివాడు పురోహితుడండి ఈ పురోహితుడికి ఏం కావాలయ్యా అధర్వవేదం కావాలండి పురోహితుడికి ఏం కావాలి అధర్వ వేదము ఏ పని చేస్తే దేన్ని సాధించగలుగుతామో ఏ శాంతి చేస్తే ఏ పాన్ని పోగొట్టుకుంటామో ఏ ఏ గ్రహములకు ఎంత శక్తి ఉన్నదో ఆయా గ్రహములు ఎటువైపు తిరుగుచున్నవో ఎంత కాలము ఉండుచున్నవో ఈ విషయములన్నీ తెలుసుకుని ఆయా పరిస్థితులను అనుసరించి ఆ పురోహితుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మేలు చేయాలి అర్థమైందండి వీడు మొట్టమొదటి వాడు ఇంకా వీడి తర్వాత ముఖ్యంగా కావలసిన వాడు ఎవరయ్యా ఋత్విజ ఈ రుత్విజుడు అనేవాడు ఖచ్చితంగా వేదాధ్యయనం చేసి ఉండాలి వేదాధ్యయనమే కాక అధ్యాపనము కూడా ఉండాలి అధ్యాపనము అంటే తన వద్దకు వచ్చిన వాళ్లకు పది మందికి వేదం చెప్పడం అర్థమైందండి తను నేర్చుకోవడమే కాకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలి వేదాన్ని చెప్పాలి అలా చెప్పగలిగితేనే ఆ వేదం సార్థకం రెండవది వేదార్థం కూడా తెలిసి ఉండాలి మూడవది దాన్ని ఆచరణలో పెట్టాలి వేదార్ధ్యయనము అధ్యాపనము భావార్థ సంయోజితము భావార్థ సంయోజిత ఆచరణము ఈ నాలుగు ఉన్నవాణ్ణి ఏమంటారంటే ఋత్విజయుడు అంటారు వీడేం చెయ్యాలి రాజు చేత యజ్ఞయాగాదిక్రతువులు చేయించాలి కనుక ఇప్పుడు మనకు తేలిందేమిటో చెప్పండి మీరు చెబుతూ తర్వాత ముందుకు పెడతాం మనకి తేలిందేమిటి పురోహితుడు యజ్ఞయాగాదిక్రతువులు చేయించరాదు అట్లైందా అండి యజ్ఞ యాది క్రతువులు చేసేవారు వేరు శాంతులు చేసేవారు వేరు మూడో వారిని ఏమన్నాముచకులు అన్నాం ఎవరైతే తప్పు పదం కాదండి వీళ్ళు ఎవరయ్యా అంటే అపర కర్మలు చేసేటువంటి వాళ్ళు ఆహా చాలా సంతోషం చాలా సంతోషం ప్రారంభకులు వచ్చారు మళ్ళీ ఈ రోజున ఈ రెండు రోజులు ఉంటారనుకుంటున్నావు ఎందుకంటే మొదలు పెట్టింది ఎక్కడో మళ్ళీ అక్కడికి వస్తాం కదా అందువల్ల చివరి రోజు వరకు కూడా ఉండి ఈ పశువుని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం పాచకులు మూడోవాడు పాచకుడు ఎవరు వాడు కేవలం ఏం చేసేవాడు అప్రకర్మలు చేసేవాడు ఈ అపరకర్మలు చేసేవాడు ఈ సత్కర్మలు చేయించడానికి రాకూడదు ఈ పని చేసేవాడు దానికి వెళ్ళకూడదు ఎందుకని మంత్రములలో కొన్ని దీంట్లో దాంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అట్లా ఎప్పుడైతే పడతాయో దానివల్ల పెద్ద ప్రమాదం కూడా ఉండదండి మద్రాసులో గోరింటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని ఉండేవారు మహానుభావు జిఎల్ అని శాస్త్రి ఆయన ఈ సినిమా యాత్ర నూతన ప్రసాద్ ఇంటో లక్షలను చేయిస్తున్నాడు వాళ్ళ అమ్మగారికి చేయించేటప్పుడు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారి పేరు చెప్పవలసింది ఆయన పేరే చెప్పాడు వైతరిణి తారణ్య సిద్ధ్యం అని ఎప్పుడైతే సంకల్పం చెప్పాడో అది తరించవలసిన పరిస్థితి ఎవరికి వచ్చింది ఇతనికే వచ్చింది ఎవరికి ఆ సంకల్పం ఎవరి పేరు మీద చెప్పారో వచ్చింది ఆ దోషం వల్ల ఆ తొందరలో ఆ దోషం వల్ల ఏమైంది ఏదో షూటింగ్ జరిగే సందర్భంలో పై నుంచి వెళ్ళేటువంటి బండి కింద పడింది వాడి నడువు మళ్ళీ లేవని పరిస్థితి ఏర్పడింది మంత్రాధీనంతో దైవతం మంత్రానికి ఎంత బలం ఉంటుందో చూడండి ఖచ్చితంగా జరుగుతుంది అయితే ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతున్నాయంటే మనకు ఎంతవరకు తెలుసు ఏం చేయగలుగుతాం ఎంతవరకు తెలుసుకోగలుగుతాం కనుక ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో మనం ఉండాలో ఎటువంటి వాళ్ళతో ఏ పని చేయించాలో ఎటువంటి వారు దేనికి తగిన ఇటువంటి విజ్ఞానాన్ని పొంది తెలుసుకుని ఆచితూచి మన కర్మను అనుసరించాలి ఎలా పెడితే అట్లా మన కర్మను అనుసరించేటువంటి అవకాశం లేదు కనుక బ్రాహ్మణులను కూడా ఎవరిని ఎట్లా నియమించుకోవాలి ఏ పని ఎందు ఎవరిని ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఏర్పాటు చేసుకోవాలయ్యా చెప్పారండి ఇలా తరువాత అడుగుతున్నాడు ద్రవ్య సంపద ఏ విధంగా పొందాలి ఏవండి అర్ధసంచ చాలా గొప్పగా చెప్పాడండి ఇప్పుడు మనం ఏదో అధునాతనమైనటువంటి స్థితిలోకి వస్తున్నాము కొత్త కొత్త నూనెలన్నీ కనుక్కుంటున్నాము అని చెప్పాము అక్కడే చెబుతున్నాడు యంత్రాలకు ఉపయోగపడేటువంటి తైలములు ఏమండి యంత్రాలకు ఉపయోగపడే తైలాలు అంటే ఆనాడు తైలముతో నడిచే యంత్రాలు కూడా ఉన్నాయి అని చెప్పామా ద్వాపరయుగం ఉన్నట్టేనా కాదా అంత దాకా ఎందుకండి ద్వాపరయుగం దాకా అక్కర్లా త్రేతాయుగంలోనే వాల్మీకు వారుణాసురుని యొక్క నగరాన్ని వర్ణించేటప్పుడు శతఘునులు ఇటువంటివి కూడా ఉన్నాయని చెప్పారు జలయంత్రాలు ఉన్నాయి అని చెప్పారు నిత్యు దీపాలు ఉన్నాయని చెప్పారు అవునా కదా అండి ఇవన్నీ ఉన్నాయా లేవా ఖచ్చితంగా ఇప్పుడేదో మనం కొత్తగా కనుక్కున్నాము అని భ్రమపడడం చాలా దురన్యాయం ఎప్పటికీ ఉన్నాయి కాకపోతే యుగాంతమైపోయిన తరువాత అన్నీ మృగ్యమైపోతాయి ఆ తరువాత యుగంలో వచ్చినటువంటి వాళ్ళు వాటిల్ని మళ్ళీ పునరుత్పత్తి చేస్తూ ఉంటారు తప్ప ప్రత్యక్ష ఉత్పత్తి మాత్రం కాదు అన్నీ పునరుత్పత్తి కాకపోతే ఒక్కటి వాళ్ళు మిగిలిన వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే శాస్త్రవేత్తలు కూడా దైవాంశ సంభూతులేనండి ఆ మాత్రమైనటువంటి శక్తి వాళ్లకు కలిగింది ఆ న్యూటన్ అనేవాడు ఏం చెప్పాడు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పేవాడు చెప్పాడా లేదా అప్పటిదాకా ఎవరు ఆ విషయాన్ని చెప్పలేదు అతను తన యొక్క మేధస్సుతో ఆ విషయాన్ని తెలుసుకుని చెప్పగలిగాడు కనుక మిగతా వాళ్ళకన్నా వాడు గొప్పవాడు నమస్కరింపదగినవాడే కానీ అసలు నిజమైన మేధస్సు కలిగిన వాడు ఆలోచించవలసిన విషయం ఏమంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నమాట నిజమేనండి కానీ ఈ ఆకర్షణ శక్తిని ఇచ్చింది ఎవరు ఇది ఆలోచించవలసిన విషయం అప్పుడు మన మార్గం ఎక్కడికి పెడుతుంది భగవంతుడి దగ్గరికి వెళుతుంది పరిశోధన అర్థమైందండి సర్వం సహా వాడి నుంచి వచ్చిన కిరణాలు ఈ శాస్త్రవేత్తలు కూడా అనేకమైన కొత్త కొత్తవి కనుక్కుంటున్నారండి ఎన్నెన్ని సుఖాలు వస్తున్నాయి మనకి ఒకటారు రుండా మూరపు రోజుల్లో అన్నం వండాలి అంటే పొయ్యి దగ్గర కూర్చుని ఆ గట్టం పట్టుకుని బొగ్గలు నెప్పి పుట్టేదాకా ఉప్పు ఉఫ్ అని ఊరి బాధపడేవాళ్ళు ఇప్పుడు ఆ పని లేదు శుభ్రంగా కడిగినీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి టీవీ ఆన్ చేసి మన బాగా మనం సీరియల్స్ చూస్తూ ఉంటే నేను ఉడికాను హో అని అదే ఓ కూత కూస్తుంది చెబుతుంది అది దించుకోవచ్చు ఇంకా అంతకన్నా మంచివి కూడా ఉన్నాయి అందులో ఉడికెన దానంతది ఆగిపోవును మాట్లాడి కూడా మాట్లాడుతారు మొత్తం సీరియల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆకలి వేస్తే అప్పుడు వెళ్ళి దించుకుని తినవచ్చు పారమార్థికమైనటువంటి విషయం ఒక్కటి పోనీ లౌకికంగా మనకు ఉపయోగపడేవిమైనా అందులో ఉన్నాయా అంటే లేనేలేవు అయినప్పటికీ మనల్ని ఆకర్షిస్తున్నాయి అంటే కలి ఎక్కడ ఉన్నాడు అనేది ఒక్క ప్రశ్న వేసుకోవాలి అర్థమైందండి ఎక్కడున్నాడు హృదయగతమై ఉన్నాడా ఎక్కడున్నాడు కలి ఏం చేస్తున్నాం మనం అనేటువంటిది నిశ్చితంగా పరిశీలించుకోగలిగితే ఖచ్చితంగా తెలుస్తుంది మనకు కనుక ఇప్పుడు మనం కొత్తగా అధునాతనమైన స్థితిలోకి రాలేదు ఎప్పుడూ ఉన్నాం ఉత్పత్తి అనేటువంటిది పునరుత్పత్తే కానీ ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉత్పత్తి ఏది లేదు అన్నీ అంటే రాజు తన రాజ్యాన్ని ఏ ఏ పదార్థాలతో ముందు నింపుకోవాలి వాటి పట్ల తరచుగా లోటు రాకుండా వేటి పట్ల చూసుకోవాలో చెబుతున్నాడండి ఏమిట అర్ధసంచ అర్ధ సన్నిశయం కుర్యాత్రిత తైలం వసా మధు ఘతాన్ని ఆయుధానా శక్తివృష్గా కాపాడుకోవాలండి అర్ధసయం ఆర్థికమైనటువంటి సంపద లోటు లేకుండా రాజు ముందు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండకూడదు ఒకవేళ ఆయుధం కనుక లోటు వస్తే ఏమైపోతుందయ్యా సర్వం దరిద్రం అవుతుంది అట్లాగే తనకు కావలసినటువంటి యంత్రములకు కావలసినటువంటి నూనెలు రెండవది మానవులు బ్రతకడానికి కావలసినటువంటి నూనెలు ప్రత్యేకమైనటువంటి నూనెలు గనక లేకపోతే మానవులు వాళ్ళు వాళ్ళు తినేటువంటి పదార్థాల్లో ఇవి వాడుకోవలసి వచ్చినప్పుడు లేకపోతే అవి వాడలేకపోతే వాళ్ళు తినకపోతే ప్రజలలో రాసు పట్ల ఏమేర్పడుతుంది వ్యతిరేక భావం ఏర్పడుతుంది కనుక వాటిల్ని ఏర్పాటు చేసుకోవాలి అంతేనా గురుతము మొదలైనటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు ఏమండి బ్రాహ్మణులకు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటివి ఆయా పదార్థములు ఎందుకంటే వారి కర్మలు సక్రమంగా ఉంటే లోకములన్నీ సక్రమంగా ఉంటాయి ఆయా కర్మలు ఆచరించడానికి ఏమేం కావాలో వాటి తరుగుదల లేకుండా చూసుకోవాలి అవన్నీ ఉన్నా వాళ్ళు చెయ్య పోతే కష్టం కదా కనుక వాళ్ళు కూడా చేసేటట్టుగా చూసుకోవాలి ఆ తరువాత సేనా సర్వ సైన్యము సన్నద్ధంగా ఉండాలి ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి యుద్ధాలు వచ్చినా మేము ఉన్నామని వాళ్ళంతట వాళ్ళు ముందు బయలుదేరే వాళ్ళు ఉండాలి కానీ యుద్ధం వచ్చింది అంటే నాకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందేమో అని సిట్లు పెట్టేటువంటి వాడు యుద్ధానికి పనికొస్తాడా చెప్పండి అప్పటికప్పుడు పెడతారు వాడు సిట్లు ఇక వాడిని పంపడానికి వీరు లేదు ఇంకొకడిని పంపాలి అప్పటిదాకా రాని రోగం వాడికి వచ్చింది అంటే ఏం చెప్పాలి మిగతాప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెడితే తింటూ కూర్చున్నారా ఇప్పుడు సిక్కు వచ్చిందా నీకు ఏం చెయ్యాలి కనుక తనంతట తానుగా అవసరమైతే యుద్ధానికి సిద్ధపడేటువంటి సైనికులను ఏర్చి కూర్చుకోవాలి ఆ సైనికులకు శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి వాళ్ళనందరినీ సమంగా నడిపేటువంటి సేనానాయకులు తొరుగు లేకుండా చూసుకోవాలి ఎవరు ఇంధనములు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయుధానం సర్వ సైనికులు ఉన్నా కావలసిన ఆయుధాలు లేకపోతే ఏం చేస్తాం ఏమంటే ఉత్తర కుమారుడు ఏమన్నాడు విరాట నేను వెళ్ళగలను యుద్ధం చేయగలను కానీ సారథి లేకపోవడం చేత చింతిస్తున్నాను అన్నాడు నీ చింత వద్దురా ఉన్నాడు సారథిని అని ఆ ద్రౌపదీదేవి చెప్పింది అవునా కదండి ఆహ్ కనుక ఏం కావాలి కాల్సిన రథాలు పొందాలి దానికి కావలసిన అశ్వములు కావాలి ఇవి కాకుండా ఆయుధములు కూడా ఆయుధ సంచయం మొత్తం ఆయుధములన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండగలుగుతామయ్యా ప్రత్యేకించి ధనము పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఖర్చు చేయవలసిన మాట వాస్తవం తగిన విధంగా ఖర్చు పెట్టాలే తప్ప తగని విధంగా మాత్రం ఖర్చు పెట్టరాదు విశ్వామిత్రుడంతటి వాడు చిట్ట చివరకు కరువు కాటకములు వస్తే ఆ కరువు పరిస్థితులలో తన దగ్గర ధనాగారములు పైస లేకపోతే ఏం చేశాడండి భార్యా పిల్లలను కూడా వదిలేసేసి అరణ్యముల వెంటబడిపోయారు తపస్సు చేయడానికి వెళ్ళలా దొంగతనం చేయడానికి వెళ్ళాడండి ఎవరు విశ్వామిత్రుడు ఎవరు చెబుతున్నారు ఇది నేను చెప్పటల్లా భీష్మాచార్యుడు చెప్పాడని వ్యాసుడు మనకు చెబుతున్నాడు దొంగతనం చేయడానికి వెళ్ళాడండి ఎక్కడా అరణ్యాల్లో తిరిగి తిరిగి ఎందుకోసం దొంగతనం ఆహారము ఆకలి ఆకలి బాధను తట్టుకోలేక తన ఆకలి బాధ ముందు తన భార్య కనబడలేదు పిల్లలు కనబడలేదు అరణ్యాలలో తిరిగి తిరిగి కొంతకాలానికి ఒక కిరాతుణ్ణి చేరితే అక్కడ వాడు కుక్కను చంపి ఆ మాంసాన్ని అక్కడకు పెట్టి బయటకు వస్తే ఆ కుక్క మాంసాన్ని తాను దొంగ దొంగిలి తినటం దొంగతనం చేసి తినడం కోసం ఖచ్చితంగా ఆ సమయానికి ఆ కిరాతుడు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చిన వాడు వెంటనే ఆయుధాన్ని తీసుకుని వాడిని చంపడానికి సిద్ధపడ్డాడు ఎవరిని విశ్వామిత్రుడు ఆ కిరాతునికి నమస్కారం చేసి తన నిజ తత్వాన్ని చెప్పాడు విశ్వామిత్రుడు నేను విశ్వామిత్రునయ్యా అలా నా దేశం రాజునయ్యా నన్ను చంపడానికి వచ్చేవా ఇది నా పరిస్థితి విశ్వామిత్రుడు మహనీయుడు గొప్పవాడవే నువ్వు అటువంటి నీవు దొంగతనం చేయడానికి వచ్చావా అందున కుక్క మాంసం తినడానికి వచ్చావా ఇది కుక్క మాంసం తినవచ్చునా విశ్వామిత్రుడు చెప్పాడండి అగస్సుల వారు మేక మాంసాన్ని తిన్నారు కదా నేను కుక్క మాంసం తింటే తప్పే ఉందన్నాడు మనం అనుకుంటాం బాగా చదువుకున్నవాడు గొప్పవాడు ఏ చదువు లేని వాడికి ఏమీ తెలీదు అని అరణ్యాలలో పెరిగిన ఆ కిరాతుడు ఈ విశ్వామిత్రుణ్ణి ప్రశ్న వేశాడండికంలో ఉండే బ్రాహ్మణులందరినీ రక్షించడం కోసం ఆ వాతాపిని మేకరూపంలో ఉన్నవాడిని తిని అరిగించుకున్నాడయ్యా ఎందుకోసం తిన్నాడు అంటే సర్వ బ్రాహ్మణ సంరక్ష కోసం తిన్నాడు మాంసం అది న్యాయం కానీ నీవు ఆకలిబాపుకోవడం కోసం కుక్క మాంసం తింటున్నాను అందున చౌర్యం చేసి మరీ తీసుకుంటున్నానంటున్నావు నీకెట్లా కుదురుతుందయ్యా ఇది ఇది ధర్మమేనా అడిగాడు ఎవరిని అడిగాడండి విశ్వామిత్రుడంతటి వాడిని అడిగాడు ఆకలి బాప చేత ఆ ఆకలి బాధను తట్టుకోవడం కష్టం ఆ రోజంతా కిరాతునితో వాదించి వాదించి చిత్తజేవుడికి ఆ కుక్క మాంసాన్ని తీసుకుని భుజించాడు విశ్వామిత్రుడు దేనికోసము అంటే ఆకలి బాధ తట్టుకోలేక మనిషికి ఉండేటువంటి ఆకలి బాధ అటువంటిది ఎందుకంటే యోగత పురాణము అస్థిగత పురాణము అన్నగత పురాణము ఎన్ని రకాలైన ప్రాణాలండి మూడు యోగ సాధన చేస్తూ ఉన్నాడా ఆ సాధనలో ఉన్నటువంటి వారు బయటకు వచ్చేంత వరకు ఊపిరి ఆడుతున్నట్టుగా మనకు కనిపించకపోయినా బొక్కలు కదలకపోయినా మొక్కు దగ్గర వేలు పెడితే మనకు గాలి వస్తున్నట్టుగా తెలియకపోయినా ఆయన ఉంటాడు ఎందువల్ల అంటే యోగ సాధనలో ఉండడం చేత అస్థిగత పురాణములు కృతయుగంలో ఉన్నాయవి హిరణ్య కశ్యపుడు తపస్సు చేసి శరీరం అంతా శుష్కించుకుపోయినా ఎముకలు మిగిలి ఉన్నాయి గనక బ్రతికున్నాడు అని భాగవతం చెబుతుంది అర్థమైందండి కనుక దాన్ని ఏమంటాము అస్థిగత పురాణము ఇక మూడో దొరయ్యా అంటే మనమే అన్నగత పురాణము ఉపవాసన రెండు రోజుల తర్వాత కానీ ఎవరికే మాట్లాడరు వాళ్ళ మంగళవారం ఏమీ తినలేదు ఎల్లుండేరా మాట్లాడతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అండి ఎక్కడో బావిలో ఉన్నట్టే ఏమీ తినలేదు వాడు అన్నగత ప్రాణం తింటే మాట్లాడగలం చేయగలుగుతా తినకపోతే ఏమీ లేదు కనుక ఉపవాసం అంటే కేవలం తినద్దు అని కాదు ఉపసమీపే నివాస ఆ భగవంతునికి దగ్గరగా నివసించవయ్యా అని చెప్పారు కనుక దివ్యాత్మ స్వరూపుల సాధ్యమైనంత వరకు భగవంతునికి దగ్గరగా నివసించమంటే పదకొండు అయిందా ఆ ఆ మజ్జిగ కూడా ఎంత సమయ పాలన పాటిస్తోందో జయ హో మాత శ్రీ అూయ రాజ రాజేశ్వరి శ్రీ పరా జయో మియన సూయా శ్రీ పరా జయో మతా శ్రీయన సూయా రాజరాజేశ్వరి శ్రీ పరా జయోయా రాజే శ్రీ పరాత్పరి జయో మతా శ్రీయన సూయా రాజ రాజేష్ శ్రీ పరాత్ పరి జయో మతా శ్రీయన సూయా శ్రీ పరాత్ జయ హో మతా శ్రీయన సూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్ జయో మతా శ్రీయన సూయా రాశ్రీ పరా జయ హో మతా శ్రీయన సూయా రాజ రీశ్రీ పరాపరి జయో మతా శ్రీయూయాీ శ్రీ పరా జయ హో మతా శ్రీయన సూయా రాజరాజేశ్వరి శ్రీ పరాపరి జయో మతా శ్రీయ సూయాజేశ్వరి శ్రీ పరా జయ కో మియన సూయా రాజరాజేశ్వరీ శ్రీ పరా జయో మత రాజేశ్వరి శ్రీ పరా జయ కో మతా శ్రీయన సోయాీ శ్రీ పరా జయ మియా రాజేష్ శ్రీ పరా జయ హ్రీయ సూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయగోపాల కృష్ణ భగవానికి జై అనసూయ మహాత్మకు జై దివ్యాత్మ స్వరూపులరా అయిపోయిందండి కానండి కానండి తాగండి తాగండి ని తనను తాను పోషించుకోవటానికి కానీ తన భార్యా పిల్లలను పోషించుకోవడానికి కానీ ఒక్కొక్క సమయంలో ధర్మాన్ని కూడా తప్పవలసిన పరిస్థితి వస్తుంది అటువంటిప్పుడు ధర్మాన్ని తప్పడంలో ఏమీ తప్పు లేదు విశ్వామిత్రుడు కూడా కుక్క మాంసాన్ని తిన్నట్టు కదా అని వాటి రోజున లోకంలో వాళ్ళు అడిగితే అడగవచ్చు మేం తింటే తప్పు ఉన్నది ఏమండి విశ్వామిత్రుడు అంతటి వాడు తిన్నాడు చాలామంది అనుకుంటూ ఉంటారు వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడో ఎప్పుడు పట్టుకున్నాడో తెలియదు వీడు ఎప్పుడు చూశాడో తెలియదు ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎందుకు వస్తుంటాయో వస్తూ ఉంటాయోటువంటి విషయాలు కవి సమయాలు విశ్వామిత్రుడు తిన్నట్ట కదా తింటే వచ్చే నష్టమే ఉంది అని అడిగేటువంటి చారురాకులు కూడా లోకంలో లేకపోవచ్చు చెబుతున్నాడండి కర్మ దైవం చాలా దివ్యమైనటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు ఇక్కడ వ్యాసుల తాను చేయవలసినటువంటి కర్మ ఏ ఏ విధానాన్ని అనుసరించి ఉన్నదో ఆయా విధానాన్ని అనుసరించినప్పుడే కర్మ సఫలీకృతమవుతుంది కర్మ యొక్క ఫలం మనకు చేరిందా లేదా అనేటువంటి విషయం పక్కన పెట్టండి ముందు డాక్టర్ ఆపరేషన్ చేశాడు బయటికి చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏం చెబుతాడు సక్సెస్ అయ్యిందండి అని చెబుతాడు ఆ తరువాత కదా మనకు అయ్యిద్దో లేదో తెలిసేది కానీ తాను చేసినంత వరకు ఖచ్చితంగా నేను చేశాను అనేటువంటి విశ్వాసం ఆయనకున్నది ఎందుకని ఏ పద్ధతిని అనుసరించి కర్మ చెయ్యాలో ఆ పద్ధతిని అనుసరించి చేశాడు శరీరాన్ని కాపాడుకోవటం కూడా ఆ జీవుని యొక్క లక్షణం ప్రథమ లక్షణం ఎందుకని అది నిలబడి ఉంటే కదా ధర్మాన్ని ఆచరించడం శరీరం లేకుండా నువ్వు ఏం ఆచరించగలుగుతావు సత్యాన్ని పలికినా న్యాయాన్ని అనుసరించిన ధర్మాన్ని ఆచరించిన ఇవన్నీ నీవు చేయగలిగినది దేనితో చేయగలుగుతున్నావంటే శరీరంతోనే అందుకనే నిన్ను శరీరాన్ని పోగొట్టుకోమల్లా శరీర భావాన్ని పోగొట్టుకోమన్నారు అర్థమైందండి శరీరాన్ని పోగొట్టుకున్నవాడు ఏం చేస్తాడు ఏమీ చేయలేరు కనుక శరీరం ఉంటే ఒకవేళ అప్పుడు ఏం చెబుతున్నారు ఆయన ఏమండి సంజీవన్ ప్రజాసర్వాజనయాసౌషి ఏం చేయవచ్చు శరీరం కనుక ఉంటే బతికి ఉంటే ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తప్పుకు పరిష్కారం చేసుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు అవునా కాదా ఒకవేళ తాను ఏమీ తినకుండా వదిలేశాడు అనుకోండి విశ్వామిత్రుడు ప్రాణాలు పోతే ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఇప్పుడు శరీరం ఉన్నది కనుక తాను తినకూడనటువంటి అభక్ష భక్షణం చేశాడు కనుక ఈ అభక్ష భక్షణం చేసిన దాని పరిహారం కోసం ఏం చేసుకోవాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అదైపోగానే మళ్ళీ ధర్మాన్ని ఆచరిస్తాడు అయితే ఎప్పటికప్పుడు తుమ్మటం చిరంజీవి అనుకోవడం లాగా తప్పు చేయడం ప్రాయశ్చిత్తం చేసుకోవడం కనుక అయినట్టయితే ఇక దాన్ని ఎవరు ఏం చెప్పలేరు వేమన గారు ఎన్నో ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాడు అని వాళ్ళ వర్ధన గారు అనుకునేది అనవేమారెడ్డి భార్య మృతుల ఆవిడ పేరు చాలా గొప్ప ఇల్లాలు పసితనం నుంచి పెంచింది ఎవరిని వేమనను మరిదిని కొడుకులాగానే చూసుకుంది పొరిగి పెద్దవాడై వేస్యాలోలుడయ్యాడు సర్వనాశనం చేస్తున్నాడు వాడి పాపం పోవాలి కదా అని వదిన గారు కనుక ఉదయం ఆయన నేను కాశీ పెడుతున్నాను రా నాతో ఒక్కసారి గంగలో మునుగుదు నీ పాపాలన్నీ పోతాయి అన్నది వదిన నేను రాను కానీ నా దగ్గర ఓ కానీ ఉన్నది అది నీకు ముంచి తీసుకొస్తావా అని అడిగాడు ఆ కానీ చేత కట్టుకున్నది వాడు ఇచ్చాడు కొంగుని కట్టుకున్నది వెళ్ళింది స్నానం చేసేటప్పుడు మూట విడదీసి ఆ ముడి విడదీసి ఆ కాని తీసి దాన్ని కూడా ముంచింది వాడి మీద ఉండే ప్రేమతో తీసుకొచ్చింది మళ్ళీ వాడి చేతికిచ్చింది వాడు అటు ఇటు తిప్పి చేశాట ఏమిటయ్యా చూస్తున్నావా అని అడిగింది దీనికి నీకు ఇచ్చేటప్పుడు బాగా మతిలి పట్టి ఉన్నది పోయిందా లేదా అని చూస్తున్నాను ఏమీ పోలేదు అన్నాడు నాకేం అర్థం కాలేదయ్యా అన్నది మతిలి పట్టడం ఈ కానీ లక్షణం ఆ లక్షణం గంగలో మునిగినా పోదు ఎక్కడ మునిగినా పోదు తప్పు చేసేవాడు ఎన్నిసార్లు గంగలో మునిగితే ఏ ప్రయోజనం అండి వాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెయ్యకుండా ఉంటే కదా కనుక ఏం చెయ్యాలి ఒక్కసారి గంగకు గంగ స్నానం చేస్తే చాలు తడవ తడవుకి కాసి ఒకసారి చెయ్యి తెలిసో తెలియకో చేసినటువంటి పాపములన్నీ ఖచ్చితంగా ప్రక్షాళనం అయితే గంగకు అటువంటి శక్తి ఉన్నది సర్వ పాపములను తన ఓడిలో దాచుకుంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమంటే ఆ పాపాలన్నీ మరి గంగమ్మేం చేస్తుంది అందరి పాపాలు అందులో ఉండగా మనం వెళ్ళి స్నానం చేస్తే ఆ పాపాలు మనకు కదా ఇదో అతి తెలివి ఏమంటే ఎవరో పాపాలు అవి తీసుకుంటే పాపాలు వచ్చి వీడికి అందులో స్నానం చేస్తే పొరపాటు కూడా అంటుకునే అవకాశం లేదు ఏ రోజుకు రోజు మహానుభావులు దేవతలు అక్కడ వచ్చి స్నానం చేస్తారు మన కంటికి కనబడరు మధ్యాహ్నం అయ్యేటప్పటికి గంగ పన్నెండు గంటలకు అందరూ ఎక్కడికి ఎడతారండి స్నానం చేయడానికి ఎక్కడికి ఎడతారండి కాశీలో మణికరిణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేస్తారు పన్నెండు గంటల సమయంలో ఎందుకంటే ఆ సమయానికి దేవతలు అక్కడికి వస్తారు అభిచిల్లెక్కిన సమయం ఆ సమయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవతలు అక్కడ ఉంటారు కనుక రోజు వాళ్ళు వస్తారు మహనీయులైనటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే స్నానం చేయడానికి వచ్చి వాళ్ళ కాలు అందులో పెట్టిన ఆ పరీక్ష తగిలేటప్పటికి ఆ పాపాలన్నీ ఏవైపోతాయి భక్ష్మీభూతమైపోతాయి మహానుభావుల యొక్క పాదస్పరిశ చేత మళ్ళీ ఆవిడ పునీత మళ్ళీ వచ్చిన వాళ్ళందరు పాపాలు స్వీకరిస్తూ ఉంటుంది అర్థమైందండి కాశీఖండంలో చెప్పబడి ఉన్నది ఈ విషయం కనుక ఖచ్చితంగా ఒక్కసారి వెళితే చాలు ఎన్నోసార్లు వెళ్ళక్కర్లా ఎందుకంటే ఇక మళ్ళీ చేయకుండా ఉండగలిగితే అందువల్ల మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏం కావాలి మనకు ఆ పాపాన్ని పోగొట్టుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకా మళ్ళీ చేయకుండా ఉండాలి ఆ క్షణం నుంచి ధర్మాచరణ చేయాలి ఇప్పటిదాకా పాపం చేశాము ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే చేశాం చేసింది దేనికోసమండి కనుక ఆయన తిన్నాడు కనుక మేము కూడా మహానుభావుడు అసలైన విశ్వామిత్రుడు క్షత్రియ జాతికి చెందినవాడు తపస్సు చేత చిత్తరికి నేను ఒప్పుకుంటున్నానయ్యా అని విసుగుబుద్ధి చెప్పాడు ఎవరు వశిష్ఠుడు బ్రహ్మ ఋషి నేను ఒప్పుకుంటున్నానయ్యా పో అన్నాడు అప్పటిదాకా ఎవరండినా క్షత్రియ జాతికి చెందినవాడు గనుక ఆయన మాంసం తిన్నా తినకపోయినా మనకేమి పట్టింపు లేదు ఒక బ్రాహ్మణుడు విశ్వామిత్రుడే తిన్నాడు నే తింటే తప్పే ఉందయ్యా అనేటువంటి హక్కు లేదు మిగతా యుగముల కన్నా కలియుగంలో మాంసము నిషేధింపబడింది కనుకనే దాని బదులుగా ఏం తినమన్నారు పితృదేవతల తిథులలో మాస విశేషం అని చెప్పారు మినిమం మాంసానికి ప్రత్యామ్నాయం కనుక ఆ వినపకారుల జనరా సరిపోతుంది అని చెప్పారు పెద్దలు అర్థమైందండి కనుక నిషేధింపబడిన చోట దాన్ని స్వీకరించి ఫలానా అప్పుడు ఆయన చేశాడు కదా నేను చేశాను అని చెప్పేటువంటి అవకాశం లేదు ఒకవేళ ఆ మాట అన్నా విన్నవాడు ఏమాచించాలో భీష్ముడు చెప్పాడండి ఇక్కడ ఎందుకని ఈ విధంగా జరిగి మహానుభావులు కదా ఇందులో ఏదైనా రహస్యం ఉన్నదేమో అని ఆలోచించి ఆ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని ఉదాహరణగా తీసుకునే మార్గాన్ని తప్పరాదు తేల్చి చెప్పాడు అర్థమైందండి రాసు అన్నటువంటి వాడు తన వద్దకు చేరేటువంటి తన పరివారములలో ముఖ్యంగా ఎవరెవరు ఎటువంటి స్థితులలో ఉన్నారో చూ చూసుకోవాలి ఆ ఉద్యోగస్తులలో ఉత్తమ మధ్యమ అధమ అధమాధమ నాలుగు ఉంటాయి ఈ ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నాయి నాలుగు ప్రతి ఉద్యోగంలోనూ ఉన్నాయా లే ఈ ఉద్యోగములలో ఎవరెవరిని ఎవరు ఏ ఉద్యోగానికి పనికొస్తారో జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళను వేసుకోవాలి పోసుకున్న తర్వాత వాళ్ళకింత జీతం నియమించాలి ఆ జీతాన్ని ఎప్పుడు ఇవ్వాలి అయ్యి కాలము తప్పకుండా ఆయా కాలములు తప్పకుండా వాళ్ళ వాళ్లకు జీతాలు అందిస్తుంది ఉండాలి ఈ పని గనక జరగకపోతే వ్యతిరేకం ఎక్కడ వస్తుందని చెప్పాడు ఆయన తన ఆస్థానం నుండే వ్యతిరేకం వస్తుంది ఈ ఉన్నటువంటి వాళ్ళల్లో కృతజ్ఞనులు అని చాలా గొప్ప క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఉంటారు ఎవరండి వాళ్ళు ఎవరు చెప్పండి కృతజ్ఞులు అసలు ఆ భీష్మాచార్యులు చెప్పే ఈ ఉపాఖ్యానానికే కృతజ్ఞోపాఖ్యానము అని పేరు పెట్టాడు చాలా గొప్పగా అంతకన్నా కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు జాగ్రత్తగా ఒక కథ చెబుతున్నాను వినవయ్యా అన్నాడు ఏవండి అది ఒక మేచ్ఛ దేశం చండాలు అంతా ఉన్నారు ఆ ప్రాంతంలో ఏవండి అరణ్యాలు గుట్టలు కొండలు పుట్టలు పొదలు ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రాంతానికి ఒకనొక చోటు నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఈ బ్రాహ్మణుడు బాగా ధనపిపాస కలిగిన వాడు ప్రత్యేకించి ఎందుకు చెప్పారంటే ఈ మాట బ్రాహ్మణునకు ఉండకూడని మొట్టమొదటి లక్షణం ధనపిపాస ఎందుకనంటే బ్రాహ్మణుని లక్షణాలు చెప్పే దాంట్లో ఎదృయ లాభ సంతు అని కూడా చెప్పారు అర్థమైందండి కనుక దొరికిన దానితో తృప్తిపడి సంతోషంగా ఉండాలి అని చెప్పారు అలా కాకుండా ఆశాపూరితమైనటువంటి వాడు ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నాకు బాగా ధనం దొరుకుతుంది ఎక్కడ నేను బోర్డు అంతా సంపాదించగలుగుతాను ఇలా ఆలోచన చేస్తూ అనేక ప్రాంతాలలో సంచారం చేస్తూ తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఈ అరణ్య ప్రాంతానికి వచ్చాడు ఈ మ్లేచ్చులు ఉన్న అరణ్య ప్రాంతాలు ఈ మ్లేచ్చులందరికీ ఓ పరిపాలకుడు ఉన్నాడు వీడి వృత్తి అంటే చౌర్యము వీడి వృత్తి ఏమిటండి చౌర్యం దొంగతనం విడివర్తి అయినప్పటికీ నీతి కలిగిన వాట వాడికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి అందుకనే మిగిలిన దొంగలందరూ కూడా వాడిని నాయకుడుగా చేసుకున్నాడు భీష్ముడు వీడు దొంగ దుర్మార్గుడు మ్లేచ్చుడు కదా మిగిలిన వాళ్ళంతా వాడిని నాయకుడు ఎందుకు చేసుకున్నారు అంటే నాయకత్వం వాడికి భగవంతుడే ఇచ్చాడు వీడిని నాయకుడుగా చేసుకుందాము అనేటువంటి ఆలోచన వాళ్లకు కలగడానికి కారణం ఏమంటే వాడికి పితృ తల్లిదండ్రుల భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నాయి తల్లిదండ్రుల పట్ల వైరాగ్యం ఏమిటయ్యా వాళ్ళని వదిలిపెట్టడం వైరాగ్యం కాదు వాళ్ళ సేవ కోసం తనను తాను వదులుకోవడం వాళ్ళ పట్ల ఉండే భక్తి వాళ్ళనే సేవించాలి అనేటువంటి జ్ఞానం ఆ సేవ ఎందు భక్తి ఈ మూడు ఉన్నాయి వాడికి ఏ జ్ఞానం ఉన్నది తల్లిదండ్రుల కన్నా మించిన వాళ్ళు లేరనే జ్ఞానం తనను తాను వదులుకునే వైరాగ్యం వాళ్ళు తప్పుడు ఇంకెవ్వరూ లేరు అనేటువంటి భక్తి ఈ మూడు కలిగి ఉన్నటువంటి వాడు ఆ దొంగ అందువల్ల అంతేకాదు పరులకు సహాయం చేసేటువంటి వాడు ఇంత సహాయం చేసే లక్షణం కలిగిన వాడు కనుక వీడి పట్ల మిగిలిన దొంగలందరికీ ఎటువంటి అభిప్రాయం కలిగిందండి అది కనుక ఇప్పుడు మనకు ఏం తెలిసిందంటే నాయకత్వం కావాలి అంటే కనీసం ఒక్కటో రెండో అయినా వాళ్ళు మంచి లక్షణాలు ఉంటే తప్ప నాయకుడయ్యేటువంటి అవకాశం ఆ భగవంతుడే మనకు నాయకత్వాన్ని ఇవ్వాలి అంటే నా విష్ణు పృథివీ పతిహీ అన్నారు ఎందుకంటే మొట్టమొదటి రాజు ఆయనే కనుక అర్థమైందండి మొట్టమొదటి రాజు ఎవరు సాక్షాత్తు నారాయణుడే ఆ కారణం చేత ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడు ఈ బ్రాహ్మణుడు ధన అయిన బ్రాహ్మణుడు వీళ్లకు దొరికాదు ఎవరికి దొరికాదండి ఆ దొంగలకు దొరికాదు దొంగల నాయకుడి దగ్గరికి తీసుకొచ్చారు అయ్యా నా దగ్గర ఏమీ లేదు నేను అన్నం కూడా తినలేదు నడిచి నడిచి చాలా దూరం నుంచి వచ్చా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా ఏమీ చెయ్యలేను తిట్టినా ఏమీ చెయ్యలేను నా దగ్గరే ఏదైనా ఉంటే కదా నువ్వు దోచుకోవడానికి నా దగ్గరే లేక ఎక్కడ సంపద కలిగిన దేశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కావలసినంత ధనాన్ని దోచుకుందామని నేను బయలుదేరా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నన్ను దోచుకోవడానికి ఆలోచిస్తున్నావు ఆ బ్రాహ్మణుని మాటలు విన్నాడు జాలి తన ఇంటనే బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇచ్చాడంటే తన ఇంట భత మరణించినటువంటి ఒక ఆటవిక కాంత ఉన్నది ఆ కాంత ఇతన్ని సేవించింది ఎటు నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చాను కదా అని ఆవిని స్వీకరించాడు ఈ దొంగ ఇంట ఉండి బ్రాహ్మణుడు కదా ఆ దొంగ సేవ చేస్తూ ఉంటే సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడండి ఎవరు ఉన్నటువంటి వాడు ఎంతకాలం ఇక్కడ ఉంటాం కేవలం ఈ సౌఖ్యాలేనా ఏ కష్టమో పొందకుండా ఏ విధమైనటువంటి కర్మ లేకుండా హాయిగా వాడు తెచ్చి పెడితే ఇక్కడ కూర్చుని సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు బ్రాహ్మణుడు ఆ అనుభవించే వాడికి ఏం దుర్బుద్ధి పుట్టిందండి ఇది కాదు ఇంకా సంపాదించాలి అని వెంటనే ఆ ఇల్లు వదిలిపెట్టాడు బయటకు వచ్చాడు ఆ అరణ్యంలో కొంత మార్గం తిరుగుతూ ఉండగా అనేక రకాలైన క్రూర మృగాలు కనబడినాయి అవి వెంట పడేటప్పటికి పెట్టాడు ఒక వ్యాపారస్తుల బృందాన్ని చేరుకున్నాడు ఆ వ్యాపారస్తుల బృందంతో కలిసి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో అక్కడ వాళ్లతో పాటు వెళ్ళి వాళ్ళ దగ్గర దోచుకుందాం అనుకున్నాడు బ్రాహ్మణుడు లేవండి ఎక్కడా దుర్మార్గపు ఆలోచన పుట్టడం మాత్రం బ్రాహ్మణులు ఇంట పుట్టాడు కానీ వాడి లక్షణం ఒక్కటి కూడా బ్రాహ్మణత్వం లేదు అటువంటి స్థితిలో చిత్తజీవరికి ఆ వ్యాపారస్తుల గుంపులో పెడుతున్న ఒకనొక అరణ్య ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఒక గజయుద్ధము వాళ్ళ మీద పడింది తట్టుకోలేక వ్యాపారస్తులు కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు ఆ తిరిగే సందర్భంలో వీడు కూడా ఏదో పరుగు పెట్టాడు వాడికి ఒక దివ్యమైనటువంటి వృక్షం కనబడింది ఆ వృక్షం పైన ఒక పక్షి నివసిస్తున్నదండి దాన్నే నాడీజంగుడు అని పిలుస్తారు భారతం మొత్తంలో అతి దివ్యమైనటువంటి చరిత్ర ఎన్నో ఎన్నో ఉపాఖ్యానాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదండి చాలా కానీ ఆ నాడీజంగుడు ఉన్నాడే చాలా గొప్పవాడు అండి ఒక పక్షి జాతికి చెందినవాడు ఎంతటి మహనీయుడు అంటే సత్యలోకానికి వెళ్ళిస్తూ ఉంటాడండి బ్రహ్మగారి దగ్గర కూర్చొని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడ ఏమంటే పక్షి మాట్లాడుకుందా అంటే ఈ కలియుగంలోనే మండన మిశ్రుని ఇంటికి శంకర భగవత్పాదుల వారు వెళ్ళినప్పుడు రెండు చిలుకలు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని మాట్లాడుకున్నాయని శంకర విజయం మనకు చెప్పిందా లేదా ఏమండి ఇప్పుడే మాట్లాడుకుంటే అప్పటిదాకా కూడా ఏమండి అధినేతమైన అనుకోవచ్చు మీరు మైసూరు పెడితే ఆ గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గర ఉంటాయి కొన్ని పక్షులు ఆ సాయంకాలం కూడా ఉద్యానవనంలో కూర్చుని ఉంటారా పక్షులన్నీ వచ్చి ఆయన మీద వాళ్తూ ఉంటాయి ఎవరో వచ్చారని ఓ పక్షి చెబుతుంది మనం అక్కడికి వెళుతుంటే ఎవరో వస్తున్నారు చెబుతుంది ఖచ్చితంగా అండి మీరు వెళ్ళి వినండి సార్ మనం వెళ్ళొస్తాను అంటే ఇక వెళ్ళిర్రా అని అందులో కొన్ని చిలకలు ఉన్నాయి బావి అంటాయి ఏమంటే నేర్పడం చేత అన్ననివ్వండి ఎట్లా అన్నా కానివ్వండి అంటున్నావా అంటలేదా ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ పక్షుల్ని గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో కనుక ఇప్పుడే అట్టా ఉన్నప్పుడు ఆయుగంలో కనుక ఈ నాడీ జంగుడు అనబడేటువంటి ఆ పక్షి ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మతో మాట్లాడుతుంది అంతేకాదు రాక్షసలోకానికి వెళ్ళి అక్కడ ఓ రాక్షసుడు తనకు మిత్రుడున్నాడు రోజు వాడితో మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ తిరిగి తన గోటికి వస్తుంది ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చి అక్కడ తలదాచుకున్నాడండి వర్షం కురిచింది తడిచిపోయాడు ఆ బ్రాహ్మణునకు వెక్షధనాన్ని ఇచ్చింది నిప్పు చేసి ఆ పళ్ళు అవి ఇవి కోసుకొచ్చింది బ్రాహ్మణోత్తమ నీవు నేను నివసించేటువంటి గృహం దగ్గరికి వచ్చావు చాలా సంతోషం నీకు నేను ఆతిథ్యాన్ని ఇవ్వదన్న ధర్మం అని ఆ బ్రాహ్మణుని విషయాలన్నీ అడిగి తెలుసుకుని ఆ పళ్ళు ఎద్దుపలు తెచ్చి బ్రాహ్మణునకు ఇచ్చి కడుపు నింపింది ఆ బ్రాహ్మణుడు తన విషయాన్ని చెప్పాడు కదా ఆ చెప్పే సందర్భంలో తాను ఎందుకు బయలుదేరాడో చెప్పాడు నాకు మిత్రుడు నాడయ్యా రాక్షస మిత్రుడు ఆ మిత్రుని వద్దకు నిన్ను పంపుతా నేను చెప్పానని చెప్పు నీకు కావలిసిన వాటిని ఏర్పాటు చేస్తాడు నీకు ఎంత సంపద కావాలంటే అంత సంపద నీవు పొందవచ్చు నిర్మహమాటంగా అని చెప్పింది చాలా సంతోషపడ్డాడు వీడు అక్కడికి వెళ్ళాడండి ఎవరు వెళ్ళింది బ్రాహ్మ ఆ రోజున ఏకాదశి ఆ రాక్షసుడు బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్లకు ఉత్సవంగా అన్నం వడ్డన చేయించి వెండి పల్లెరములలో పెట్టి బంగారు పాత్రలతో మంచి తీర్థం ఇచ్చి వాళ్ళు తిన్న పళ్ళము వాళ్ళు త్రాగిన పాత్ర ఈ రెండు కూడా వాళ్ళకే ఇస్తాడని ప్రతి ఏకాదశికి ఎవరు ఆ రాక్షసుడు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చాడు పైగా ఈ రాక్షసుడికో ప్రత్యేక లక్షణం ఉంది పరేంగిత జ్ఞానం ఎదుటివాడు ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఈ రాక్షసుడికి ఆ కారణం చేత ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణుణ్ణి పరిపూర్ణంగా పరిశీలన చేశాడు వీడిలో దుర్మార్గం ఉన్నట్టుగా ఆ రాక్షసుడికి తెలిసిపోయింది తెలిసిన నాడీ జంగుడు పంపాడు గనుక వీడిని మనం గౌరవించాలి అనుకున్నాడండి ఒక పక్షికి ఒక రాక్షసుని వద్ద ఎంత విలువ ఏర్పడిందో చూడండి దేనివల్ల ఇది ప్రశ్న దేనివల్ల ఏర్పడుతుందండి మంచితనం చేత సదాచారము అంతే పక్షి జాతికి కూడా సదాచారం ఉన్నదా ఖచ్చితంగా ఉన్నది దాని ధర్మాన్ని అది ఆచరించడమే సదాచారం ఎవరి ధర్మం వారు బ్రాహ్మణ ధర్మం బ్రాహ్మణులకు క్షత్రియ ధర్మం క్షత్రియులు నీ ధర్మాన్ని నీవు ఆచరించు నీవు సదాచార పురుడవే అనూచానమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసుకో పెద్దలు అడిగి అది కూడా సదాచారమే అర్థమైందండి సదాచారం లేకుండా దేన్ని నీవు పాటించలేవు అందుకనే ఈ యోగ సాధనలో కూడా శౌచము అనేది ఉన్నదా లేదా అది దేనికి సంబంధించింది ఆచారానికి సంబంధించినది అర్థమైందండి కనుక రాక్షసుడైన వాడి దగ్గర కూడా ఒక పక్షికి ఎంత విలువ ఉన్నది అంటే వచ్చినటువంటి బ్రాహ్మణుని యొక్క మనోగతమైనటువంటి విషయాలను తెలుసుకోగలిగిన ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలిగి అన్నీ తెలుసుకున్న తరువాత వాణ్ణి వదిలేయాలి అనుకున్నవాడు కూడా ఎందుకు ఆదరించి గౌరవించాడు అంటే ఒకే ఒక్క కారణం చేత నాడీజంగుని స్నేహితుడు కనుక కనుక ఈ రాక్షసుని వద్ద నాడీ జంగులకు ఎటువంటి స్థాయిలున్నదో మనం ఆలోచించాలి మనం దుర్మార్గుని వద్ద కూడా గొప్ప స్థాయిని వాడు అవతలున్నవాడు ఎవరని చెప్పాం రాక్షసుడు అని చెప్పాం రాక్షసుని వద్ద కూడా ఓ ఉన్నతమైన ఉత్తమమైనటువంటి స్థాయిని పొందగలిగాము అంటే దేని వల్ల పొందగలుగుతామంటే కేవలం సదాచార సంపన్నత అర్థమైందా అండి సౌశీల్యం అంతే దేవేంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాటండి లోకంలో అన్నిటికన్నా గొప్పదేదయ్యా బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఎవరు అడిగింది దేవేంద్రుడు నన్ను కాదయ్యా దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు అక్కడి నుంచి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు నన్ను వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు అర్థం వశిష్ఠుడు అన్నాడు మమ్మల్ని ఎవరిని కాదు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు ప్రహ్లాదుడు ఏ జాతికి చెందినవారు అండి ఎవరి మాట చెప్పింది ఒక బ్రహ్మర్షి చెప్పాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు ఎవరండి వెళ్ళింది దేవేంద్రుడు అయితే వీడికి రాక్షసులు అంటే పడదు అందుకోసమే ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు ఆ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ప్రహ్లాదునకు నమస్కరించి వేద స్వస్తి చెప్పి ఇంత చేస్తే ప్రహ్లాదుగా బ్రాహ్మణుని కాళ్ళు గడిగి ఉచిత ఆసనాన్ని ఏర్పాటు చేసి అయ్యా తమరి కోరిక ఏమిటో చెప్పండి మీరు నేను తీర్చగలిగిందైతే తీరుస్తా ఏం కావాలో చెప్పండి మీ సేవకుడు ఈ ప్రహ్లాదుడు అన్నాడు ఆయన నాకు ఏమీ అక్కర్లేదు అన్నిటికన్నా గొప్పదేదో తెలుసుకోవాలని ఉన్నదయ్యా అన్నాడు జాగ్రత్తగా వింటున్నారా ప్రహ్లాదు వెంటనే చెప్పాడండి సౌశీల్యము అని చెప్పాడండి ఏదిదా గొప్పది శీల సంపద గొప్పదండి అంతకన్నా గొప్పదైనది ఇంకొకటి లేదు ఇప్పుడు మీరు అడిగింది చెప్పాను కదా ఏది గొప్పదో మీకేం కావాలో చెప్పండి ఇస్తానన్నాడు నీ వద్ద ఉన్న శీల సంపదను నాకు ఇవ్వవయ్యా అని అడిగాడండి ఎవరు అడిగింది బ్రాహ్మణ దేశంలో ఉన్న ఇంద్రుడు మీకేది కావాలో ఇస్తాను చెప్పండి అన్నాడు కదా ఇప్పుడు ఇవ్వకపోతే దోషం ఎవరిది జాగ్రత్తగా వింటున్నారా ఏమడిగాడు ఇంద్రుడు నీ శీల సంపద మొత్తం నాకు ఇచ్చేవయ్యా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో బాధపడ్డాడు ఇవ్వడానికి అయినా మాట ఇచ్చాడు గనక తప్పని స్థితిలో తన శీల సంపదను సంకల్పం చేసి ఆ చేతిలో నీళ్లు పోశాడు ఎప్పుడైతే పోసాడో లోపల నుండి దివ్యమైనటువంటి తేజస్సు వచ్చిందండి ఎవరా తేజస్సు అంటే ప్రహ్లాదుని యొక్క శీల సంపద ఎవరిలో చేరింది దేవేంద్రునిలో చేరింది ఎప్పుడైతే ఈ శీల సంపద బయటకు వచ్చిందో దాంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది దాన్ని నేనేం చెప్పలేదే బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది అని దాన్ని అడిగట్ట తేజస్సుని నువ్వెవరివి ఎందుకు బయటకు వస్తున్నావు నేను ధర్మమును శీల సంపద లేని చేత నేను ఉండను కనుక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఎవరు ఆ ధర్మంతో పాటు సత్యం వెళ్ళిపోయింది దాంతోపాటు దయ వెళ్ళింది దానితో పాటు సంపద లక్ష్మీదేవి కూడా బయటకు వచ్చింది నువ్వు కూడా ఎందుకంటే ఇవన్నీ లేని నేను కూడా ఉండనయ్యా వెళ్ళిపోతున్నాను వచ్చి నిన్ను శీల సంపద అడిగిన ఎవడో తెలుసునా నిన్ను నిర్వీర్యుణ్ణి చేయడానికి వచ్చినటువంటి దేవేంద్రుడు అయిపోయింది అని చెప్పిందండి కనుక అన్ని నిలబడాలి అంటే ముఖ్యంగా ఉండవలసింది శీల సంపద సౌశీల్యం అది ఒక్కటి లేకపోతే అందుకనే పెద్దవాళ్ళు ఏం చెబుతారండి ఒక్క దుర్గుణాన్ని వదులుకున్నావా మిగతా దుర్గుణాలన్నీ పోతాయి ఒక్క చెడ్డ గుణం వదులుకున్నావా మిగతా చెడ్డ గుణాలన్నీ పోతాయి ఒక్క చెడ్డ గుణాన్ని తెచ్చుకున్నావా మిగతా చెడ్డ గుణాలన్నీ వాటంతటవి వస్తాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చిరుజోలికి పోరాదయ్యా అని చెప్పారు అందువల్ల ఇప్పుడు వీడు ఏం చేశాడు కేవలం నాడీ జంకుని స్నేహితుడు అయిన కారణం చేత వాడిని ఉంచాడు ఆ బ్రాహ్మణులంతా వచ్చారు చాలా ప్రాంతాల నుంచి ఆయా బ్రాహ్మణులందరికీ వెండి పళ్ళాలు చక్కని ష్ర సోపేతమైనటువంటి భోజనం బంగారు పాత్రలు పాత్ర ఉప పాత్ర రెండు పెట్టాలి కదండి అవునా కదా ఆ రెండు పాత్రలు కూడా బంగారం చక్కగా నీళ్లు పోసారు వాటిల్లో భోజనం చేసిన తర్వాత పళ్ళాలు వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు బంగారు పాత్రలు కూడా వాళ్ళే తీసుకుపోవచ్చు ఈ బ్రాహ్మణులు కూడా వాళ్లతో పాటే భోజనం పెట్టారు నీ పాత్రలు నువ్వే తీసుకోవయ్యా మళ్ళీ నాకు ఇవ్వవలసిన పని లేదన్నాడు అంతేకాదు నాడీ జంగుడు పంపించడం చేత వచ్చావు కనుక నీకు అనంతమైన సంపదలు ఇస్తానని వాడు మోయలేనంత ధనాన్ని వాడికిచ్చారు ఇప్పుడు వాడు ఏం చెయ్యాలండి ఆ నాడీ జంగుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పంపించావయ్యా నేను ఇవి తెచ్చుకున్నానయ్యా అని చెప్పాలిగా అందుకని మళ్ళీ బ్రాహ్మడు ఏం చేశాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు నాడీ జంగుడిని చూశాడు నమస్కరించాడు బ్రాహ్మణుడు చాలా సంతోషమయ్యా నాకు ఇంత సంపద కలిగింది నీ మూలంగా నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే పొందాను వెళ్ళి వస్తా అన్నాడండి అన్నవాడికి ఒక ఆలోచన వచ్చింది అరణ్యంలో నేను ఈ సంపదనంతా మోసుకుని పోయేటప్పుడు ఆ బరువును మొయ్యడానికి కొంత కష్టపడతాను కనుక ఎక్కువ దూరం ప్రయాణం చేయలేను ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యాలి అంటే కాస్త బలం కావాలి మధ్యలో నేను కొంత విశ్రాంతి తీసుకుని ఏదైనా ఆహారం తీసుకుంటే అప్పుడు నేను ఎంతైనా ముందుకి వెళ్ళగలుగుతా అక్కడ ఎక్కడో నాకు ఆహారం ఎలా లభిస్తుంది ఓ పని చేద్దాం ఈ నాడీ జంకుని చంపి అతడి రెక్కలు తీసి కాల్చి ఆ మాంసమును మూట కట్టుకుని పెడదాం ఇంత ఈ బ్రాహ్మణునకు సహాయం చేసింది ఎవరండి ఆనాడీ జంకుడే అవునా కాదా కానీ ఏమని ఆలోచించాడు బ్రాహ్మణుడు ఓ కర్ర తీసుకున్నాడు నాడీ శంకుడు మరణించేదాకా కొట్టాడండి ఆ పక్షిని కొట్టిన తరువాత రెక్కలకు ఉన్న ఈకలు పీకేశాడు ఆకులు ఒక్కచోట చేర్చాడు ఆ మాంసాన్ని కడిగాడు కాల్చాడు వాటిని వస్తరీయంలో కట్టుకున్నాడు మూట కట్టుకున్నాడు బయలుదేరాడు వరుసటి రోజున ఆ రాక్షసమిత్రుడు ఎదురు చూస్తున్నాడండి రోజు వాడి దగ్గరికి వెళ్ళి గంటసేపు మాట్లాడుస్తాడు కదా ఈ నాడీజంగుడు ఇవాళ రాల ఎందుకు రాలేదు ఈ బ్రాహ్మణుని యొక్క నీచత్వం వాడికి బాగా తెలుసు ఆ కారణం చేత లాభం లేదు ఏమై ఉంటుందో అని తన దగ్గర ఉన్నటువంటి సేవకులను నాడీ జంగుని వద్దకు పంపించాడు వెళ్ళి చూసి రమ్మనమని వాళ్ళు అక్కడికి వెళ్ళి నాడీ జంగుడు కనబడకపోతే ఆ పక్షి కనబడకపోతే మొత్తం అంతా వెతికితే దాని కళేబరం కనబడి ఆ ఈకలు చుందర వందరగా పడి ఉంటే వచ్చి ఆ విషయాన్ని తెలియజేశారు అప్పుడు ్రాహ్మడే ఈ పని చేసి ఉంటాడు వాడు ఎక్కడ ఉన్నాడో వాడిని రెక్కలు విరిచి కట్టి తీసుకురండి అని ఈ సేవకుల్ని పంపించాడు వాడు ఎవరు రాక్షసుడు వాణ్ణి కట్టి తీసుకొచ్చారు ఆ బ్రాహ్మణుణ్ణి ఈ రాజు రాక్షసుడున్నాడే నాడీ జంగుని మిత్రుడు వీణ్ణి మీ ఇష్టం ఎట్లా తింటారో తినండిరా అని తన సేవకులకు చెప్పాడు రాక్షసులు ఆ సేవకులంతా వాళ్ళు అన్నారు వీడి మాంసంలో చిన్న కణం కూడా మేము ముట్టుకోమన్నారు వాళ్ళు ఎవరండి ఎవరిని పడితే వాళ్లను క్రూరంగా చంపి చెరుకుగడ విరిచి రక్తాన్ని తాగినట్టు ఆ రసాన్ని తాగినట్టుగా రక్తం తాగేటువంటి రాక్షస లక్షణాలు కలిగిన వాళ్ళు వీడి ఏమన్నారండి వీడి మాంసం మాకు ఒక చిన్న కణం అణువంతా కూడా మీరు ముట్టుకోకపోతే వాడిని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయుడు అని చెప్పారండి ముక్కలు ముక్కలు చేశారు కుక్కలకు వేస్తే కుక్కలు కూడా ముట్టుకోలేదండి ఎందువల్ల చెప్పండి ఇంత కృతజ్ఞనుడు కనుక వాడి మాంసాన్ని కుక్కలు కూడా అసలు వస్తు కుక్కలు విశ్వాసానికి గుర్తు కాస్త అన్నం పెడితే చాలు ఎంత సేవ చేస్తాయండి ఇంటి దగ్గర అవునా కాదా కనుక కుక్కలు కూడా వాడి మాంసాన్ని ముట్టుకోలేదు బ్రహ్మదేవునకు కూడా ఆగ్రహం కలిగిందిరా రోజు నాడీజంగుడు వచ్చేవాడు కదా ఎందుకు రాలేదు అని ఆ నాడీ జంగుడికి ఏమైనా గర్వం కలిగిందా మనం వెళ్ళి వాడితో మాట్లాడి ఒకవేళ గర్వం కలిగితే శి మరీ రావాలి అని వచ్చాట ఒకవేళ నాడీ జంగుడికి ఎవడైనా కష్టాన్ని కలిగిస్తే వాణ్ణి శపించాలి అని వచ్చాడు తీరా చూస్తే అసలు నాడీ జంగుడు ఎక్కడ ఉన్నాడు బ్రహ్మదేవుడు నాడీ జంగునకు మరల పురాణాన్ని కల్పించాడు మరల నాడీ జంకుడు ప్రతిగాడు తన యొక్క శక్తి చేత ఎవరి శక్తి చేత ఆ బ్రహ్మదేవుని యొక్క శక్తి చేత ఆ బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని ఈ రాక్షసమిత్రుని వద్దకు వచ్చాడు నాడీజంగుడు వస్తే ఇక్కడ ఏం జరుగుతోంది ఆ మాంసాన్ని కుక్కలు కూడా ముట్టని పరిస్థితి ఏర్పడుతోంది మిత్రమా నిన్ను చంపేశాడని వీళ్ళు చెబితే వాణ్ణి ముక్కలు ముక్కలు చేయించానయ్యా నేను నువ్వు బతికే ఉన్నావా వాడు నన్ను చంపిన మాట నిజం నా మాంసాన్ని తినడం కోసం వాడు ఆ పనిచేసిన మాట నిజం అయినా నేను అతడు బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాను కనుక ఓ బ్రహ్మదేవా నేను అతన్ని మిత్రుడుగా భావించాను రెండు కారణాల చేత అతడు చంపదగిన వాడు కాడు మొట్టమొదటి కారణము బ్రాహ్మణ వంశ సంజాతుడు బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా వాణ్ణి చంపను మాత్రం చంపకూడదు అవమాన పరిచి పంపాలే గానీ సంహరించదు అదీ కాక అతన్ని నేను మిత్రుడుగా స్వీకరించాను గనుక అతన్ని సంహరించరాదు నాకు మేలు చేసి నన్ను ఆశీర్వదించినట్లయితే నీవు అతన్ని బ్రతికించవయ్యా అని కోరింది నాడీ జంగుని కోరిక చేత బ్రహ్మదేవుడు మరలా బ్రాహ్మణని బ్రతికిస్తే జీవితాంతం బ్రాహ్మణుడు తన తప్పిదాన్ని తెలుసుకుని తపోనిష్టలో అరణ్యంలో కాలక్షేపం చేశాడయ్యా ధర్మనందన నేను చెప్పేటువంటి ఈ చరిత్ర విన్నావు కదా దీని వల్ల మనం పొందినదేమయ్యా ఏం తెలుసుకున్నాం మన వద్ద ఉండేటువంటి వాళ్ళలో కొత్తకునులైనటువంటి వారిని ఎవ్వరిని ఉంచరా బ్రాహ్మణుడు కదా దగ్గరకు చేరిస్తే ఆశ్రయం ఆతిథ్యం ఇస్తే ఇంత చేస్తే ఏం చేశాడా బ్రాహ్మణుడు నాడీజంగుడు చాలా మంచివాడు కనుక మళ్ళీ వాడిని బ్రతికించాడు కానీ మనం అంతటి గొప్పవాళ్ళం కాలేము ఎలా బ్రతికించగలిగాడు బ్రహ్మదేవుడు సుమిత్రుడు కనుక మనకెవరు మిత్రులు ఉంటారయ్యా బ్రహ్మదేవుడు మిత్రుడుగా అయ్యే అవకాశం లేదు నీ రాజ్యాన్ని నువ్వు సక్రమంగా పరిపాలించుకోవాలి అంటే ఎవరూ కూడా నీచ హృదయము కలిగినటువంటి వాళ్ళు నీ వద్ద ఉండకూడదు కనుక అటువంటి స్థితిలో నీవు జాగ్రత్తగా రాజ్యాన్ని చూసుకోవాలి అందువల్ల ఏ విధంగా కూడా రాజ్యాన్ని అప్రమత్తంగా చూసుకోకపోతే రాజు ఉండగానే అరాచకం ఏర్పడుతుంది లేని స్థితి ఏర్పడుతుంది ఇవన్నీ విన్న తర్వాత సర్వ ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటో చెప్పమన్నాడండి సత్యవచనమే ఉత్తమమైనటువంటి ధర్మం ఏది ఉత్తమమైన ధర్మం అండి లోకంలో ప్రజల యొక్క ఆకలిని గుర్తించటం రెండవ ధర్మం మూడు ధర్మాలు చెప్పాడండి సత్యమును ఆచరించుట రెండవది ఆకలిని గుర్తించుట ఈ ప్రాంగణం అంతా కూడా మనకు అదే కనబడుతుందండి అన్నము ఎవరికి పెట్టాలి అంటే ఆకలి ఎవరికి ఉంటే వారికి పెట్ట అన్నం పెట్టడానికి అర్హత ఏమిటి ఆకలి ఉండడం వాడు గొప్పవాడా పేదవాడా కుంటివాడ గోడ్డివాడ అందగాడ దీంట్లో మనకేమీ సంబంధం లేదు ఆకలితో ఎవరుంటే వాడికి అన్నం పెట్ట ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం శత్రువు కనబడినప్పుడు శేషము కూడా మిగలకుండా నాశనం చెయ్యటం ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి రాజు శాశ్వతంగా ఉంటాడు ఒక ఆవు ఒక దూడ హాయిగా మేత మేస్తున్నాయి వింటున్నావా ధర్మనందన ఇవాళ్ళన్ని కథలే చెబుతున్నాడు ఎవరు ఇవన్నీ చెప్పేది భీష్మాచార్యుల వారి ఉపాఖ్యానం మొత్తం అంతా ఇంకా అయిపోవచ్చింది దగ్గరకు వచ్చింది ఆయన కూడా వెళ్ళిపోవాలి ఉత్తరాయణం వచ్చేసింది కదండి వెళ్ళిపోవాలి కృష్ణ పరమాత్మ ఏ రోజు నిర్ణయిస్తే ఆ రోజు వెళ్ళడానికి తగినవాడు కాదు ఆయన తాను నిర్ణయించుకుని వెళ్ళడానికి తగినటువంటి వాడు లోకంలో ఉండే జీవరాశులందరికీ అటువంటి స్థితి ఉంటే కొంచెం పైబెట్టుకు ఎక్కి తాను ఏనాడు వెళ్ళగా వెళ్ళాలి అనుకుంటాడో ఆ రోజున తనంతర తాను నిర్ణయించి చావును అంగీకరించి ఒప్పుకునేటువంటి సత్తా కలిగినటువంటి రాజ ఎవరు భీష్మాచారి ఆయన పాత్ర భారతం మొత్తం మీద అమోఘమైనటువంటి పాత్ర కనుక ఆ సమయం దగ్గరికి వచ్చింది అందువల్ల చెబుతున్నాడండి ఒక ఆవు ఒక దూడ ఈ రెండు కూడా మేతమైదానికి వెళ్ళినాయి ఆ దూడ ఎక్కడో ఎక్కడో మేస్తూ మేస్తూ వెళ్ళిపోయింది యజమా అనే దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఈ ఆవు మాత్రం కనబడ చెప్ప చెవుడికి తిరిగి తిరిగి ఎక్కడికి ఆవు ఎక్కడికి అరణ్యాలకు చేరింది ఆ అరణ్యాలలో ఒక పెద్ద పులి చూసింది దాన్ని తినడానికి దగ్గర కూర్చుంది ఆ ఆవు మనుష్య భాషలో మాట్లాడింది ఉన్న దయాణముల్ల శిల్లగన్ ఎంత గొప్పగా చెప్పారండి ఆ అవు ఏమున్నదండి మొన్న మొన్న నాకు చిన్న దూడ పుట్టిందయ మునుమును గుట్టే నాకు నాకు ముత్తుల పట్టివు తల్లికి ఎప్పుడూ కొడుకు ఎట్లా ఉంటుందండి వాడి పళ్ళింత పొడుగుండి వాడు నల్లగా ఉండి కళ్ళ వెంట పుసులు వస్తున్నా నోటి నుండి చొంగ కారుతున్నా మా అబ్బాయి వరహాల భరినా ఏముంటుందా తల్లి నా బాచాల కొండ ఏదో ఆ కొండ ఎక్కడ ఉందో మనకు తెలీదు ఆవిడ చేతిలోనే ఉంది ఆ కొండ కనుక అనేక రకాలుగా మొన్న మొన్న పుట్టింది నాకు ముద్దుల పట్టి ఏడెనిమిది నాళ్ల పాటు గలడింతయు పురియమే నెర్రడు వాడు పుట్టినరోజులే నెలలు కూడా కాల ఇంతయు పురిమేయన కొంచెం కూడా గడ్డి తింటాం వాడికి చేత కాదు నవలటని చేత కాదు నేను వెళ్ళి కాసిన పాలిచ్చి వస్తా చెయ్యన వచ్చేదా వెంటనే వచ్చేస్తా నన్ను పోయి రమ్మని నేను వెళ్ళడానికి నీవు అనుమతి ఇచ్చిన్నా పుణ్యం కట్టుకోవయ దయా నువ్వు జనపదములలో ఉండేదానూ నేను అరణ్యాల్లో ఉండేదాన్ని జనపదాల్లో ఉన్నంత మాత్రం చేత నువ్వు తెలియగలిగిన దానివి అరణ్యాల్లో ఉన్నంత మాత్రం చేత నేను తెలివి తక్కువ దాన్న నువ్వు ఇంటికి వెళ్ళి మీ అబ్బాయిని చూసుకుని వస్తాను అంటే మళ్ళీ వస్తావు అని అనుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్న వెళ్ళడానికి వీరలేదు బతునలాడింది బామాలింది చెప్పే చివరికి ఒప్పుకున్నది ఆవు ఏం చేసిందండి తన దూడ ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళింది దానికి కడుపు నిండా పాలిచ్చింది మొరటుగా ఉండే పోల జోలికి వెళ్ళవద్దు మందలలో దూరవద్దు కొమ్ములతో పొడవ వద్దు ఇతరుల చే ఆవు చెప్పింది చెప్పి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చిందండి పులి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆశ్చర్యపోవలసిన పని ఎవరిదండి అన్న మాట ప్రకారం ఒక పశువు వచ్చింది ఒక్కసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా మాట తప్పామా ఎప్పుడైనా తప్పామా ఒక్కసారి వెతుక్కోవాలండి ఒక మాట చెప్పిన తర్వాత ఆ పని జరిగి తీరవలి తప్ప దాన్ని మళ్ళీ మరచకూడదు రేపుదా ఎల్లుండిరా రేపుదా ఎల్లుండుదా ఎన్నిసార్లు తిప్పుకుండా అయ్యా దానం ఇస్తామని చెప్పినప్పుడు ఏం చేయాలి ఇది చేయాలి అంతే ఆయన ఎవరో చెక్కిచ్చేట దానం చేయడానికి ఎన్ని రెండు లక్షలు రూపాయలు కూడా కాదు రెండు లక్షలు ఇచ్చారు దానం గుడి కట్టడానికి ఆనందపడి బ్యాంకుకి వెళ్ళారు వాళ్ళు చూస్తే మేనేజర్ చెప్పాడు ఈ చెక్ చెల్లదండి అని ఎందుకు చెల్లదయ్యా అంటే డబ్బులు లేదా అని అడిగారు డబ్బులు ఉన్నాయని బ్యాంకు వాళ్ళకి బాగా తెలుస్తుంది గాంధీ గారు స్టేట్ బ్యాంక్ మొత్తం అయితే సంతకం లేదన్నాడు ఆయన మర్చిపోయాడేమో పొరపాటునిచ్చుంటాడు అని ఈ మనిషి కారేశువుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగాట అయ్యా మీరు మర్చిపోయారండి సంతకం పెట్టలేదు పెట్టండి అంటే మర్చిపోలేదయ్యా కావాలనే పెట్టలేదు అన్నాడు ఎందుకని అన్నాడా వచ్చిన పెద్ద మనిషి మా గురువు గారు చెప్పారు ఎక్కడా ఏం చేసినా ఎంత దానం చేసినా నీ పేరు కనపడకూడదు అన్నాడయ్యా అందుకని సంతకం పెడితే నా పేరు అక్కడ ఉంటుంది కనుక నేను పెట్టాను అన్నట్టు ఏం చేయాలి ఈ చెక్కుని వాడు కే ఎవరి వెంట తిరుగుతాడు ఎక్కడికి తిరుగుతాడు ఎలా చేస్తాడు కనుక ఒక మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా జరుపుకోవటం అనే దాన్ని మనం ఏమంటాము సత్య నిష్ట రాజు ఎప్పుడు ప్రధానంగా ప్రాణము ఏదయ్యా అంటే సత్యము దాన్ని నిలబెట్టుకోవాలి అది కనుక లేకపోయిన తర్వాత ఏమీ చెయ్యలేడు అనేక రకాలైనటువంటి ధర్మాలని చెప్పాడండి ధర్మంబుల విషధి చెప్పి ఉరమహిత ధర్మముందు రాజులకందరికీ ఏ ఏ ధర్మాలు కావాలో ఎటువంటివి కావాలో వాడు ఎట్లా ఏం చేయాలో ఇవన్నీ చెప్పావయ్యా బాగానే ఉంది ప్రజలంతా సామాన్యంగా ఎటువంటి ధర్మాన్ని పొందాలి వాళ్ళు ధర్మంగా ఉన్నారో లేదో నాకు తెలియాలి కదా ఏమంటే ఏది సామాన్యమైనటువంటి ధర్మం ప్రజలకు ఉండవలసిందేమిటి సర్వత విహితో ధర్మక సత్య ప్రేత్యత బే కాస్తి విఫల నాయనా ఎవరికైనా లోకల్లో సామాన్యమైనటువంటివి ప్రధానమైనటువంటివి రెండే రెండు ధర్మాలు సత్యవచనము ధర్మాచరణము ఈ రెండు ఎటువంటివి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల వంటివి మనిషికి ప్రాణం ఉన్నది అనడానికి గుర్తేమిటండి వాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా అని చూడడానికి డాక్టర్ కూడా ఏం చేస్తాడు ఒకసారి ఇట్ట పెట్టి చూస్తాడు అవునా కదా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉందా లేదా ఈ రెండు మనిషి జీవనానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏది సత్యవచనము ధర్మ ఆచరణము ఇది సామాన్య ధర్మం లోకంలో అందరికీ ఉన్నది ఒక రాజుకే కాదు ఇది ఒక క్షత్రియుడికే కాదు బ్రాహ్మణునికూ ఉన్నది వైశ్యునకు ఉన్నది శూద్రునకు ఉన్నది అర్థమైందండి అనేకం ఇవన్నీ కాకుండా అందరికీ కావలసినటువంటి యూనివర్సల్ ఒకటి కోరిక ఉండాలి ఏమిటయ్యా అంటే మోక్షధర్మము ఏ ప్రాణికైనా కావలసింది ఏ ధర్మం అండి అంత దివ్యమైనటువంటి ధర్మం ఆచరించగలిగితే సతి సద్వస్తు విషయ తప ఆలోచన శ్రవణమనా నిధిదిజ ఆత్మకం తలం సాక్షాత్ ఆప్రే మరణా ప్రగే జ్ఞానం దృష్టఫలం ైనా లోకల్లో అందరికీ మోక్షం కావాలి అందరూ ధర్మాన్ని ఆచరించాలి అందరూ సత్యాన్నే పలకాలి ఇదంతా బాగానే ఉందా ఒకవేళ ఎవరైనా పొరపాటున ధర్మాన్ని తప్పితే సత్యవచనం లేకపోతే అప్పుడు వాడికి ఏమైనా ఉన్నదా మోక్షం ఏ విధంగా కలుగుతుంది వాడికి ఏ ఏ ఒక్క క్షణంలో అయినా ధర్మాన్ని కాస్త తప్పితే మోక్షం కలిగే అవకాశం ఉన్నదా దాన్ని పొందే అవకాశం ఉన్నదా ఏ ఒక్క క్షణంలో అయినా సత్యాన్ని గనక తప్పినట్లయితే వాడు మోక్షాన్ని పొందే అవకాశం ఉన్నదా ఏదైనా దానికి ప్రాయశ్చిత్తం ఉన్నదా అంటే నా ప్రకరణే అన్నాడు అండి భీష్మాచార్యుడు ఏమన్నాడండి నా ప్రాయశ్చిత్త ప్రకరణే ఎక్కడా లేదయ్యా ఈ రెండింటికి లేదు ఇతరమైనటువంటి దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఉన్నది సత్యవచనాన్ని తప్పితే ప్రాయశ్చిత్తం నేను అందుకని ప్రాణవిత్తమాన భంగంబులందు బొంకవచ్చు అఘమ పొందదీపా అది కూడా ఏది బలీయీ అని మూలంలో చెప్పాడు వ్యాసు ఏమన్నాడండి బలిసి ఇప్పుడు ప్రాణం ఖచ్చితంగా కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఈ ప్రాణం లేకపోతే వీళ్ళు లేకపోతే లోకానికంతటి కూడా నష్టం కలుగుతుంది అనే పరిస్థితుల్లో వాడిని నిలబెట్టడం కోసం ఏం చెప్పచ్చు అసత్యం చెప్పవచ్చు అర్థమైందండి అభిమానం పరుగు ఎక్కడ ఉన్నాడు వాడు నిండు సభలో ఉన్నాడు ఏం చెయ్యాలండి అటువంటిప్పుడు కాపాడుకోవచ్చు ఇంత డబ్బు వస్తుంది మనకు అనే విషయంలో మాత్రం మనమేమి చెప్పకూడదు విత్తము అనేది టిక్కన గారు ఎందుకు చేర్చాడో తెలియదు మనకు మొత్తానికి విత్తం మాత్రం ఉండకూడదు ధనం కోసం అసత్యం చెప్పరాదు ఎంత ధనమైనా కోర్టులు ఉన్నప్పటికీ కూడా ఆత్మకంఠ ఫలం సాక్షాత్కారం ఎవరైతే దీన్ని అనుసరించి ఉంటారో వాళ్ళు దివ్యమైనటువంటి ఫలితాన్ని పొందుతారండి అంత దివ్యమైన ఫలితం పొందిన తర్వాత ఇంకా వాడు ఏ ఫలితాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకత లేదు ఏది పొందితే ఇంకా దేనిని పొందక్కర్లేదు అర్థమైందండి ఒక రాజుగారు ప్రదర్శన శాల ఏర్పాటు చేశాడు ఏం ఏర్పాటు చేశాడండి ఎగ్జిబిషన్ ప్రదర్శనశాల అందులో కొన్ని బొమ్మలు పెట్టాడు చాలా ఉన్నాయి ఆ బొమ్మలు బోర్డు ఏమైనా పెట్టాడు అంటే ఉచిత ప్రదర్శన శాల లోపలికి వెళ్ళడానికి టిక్కెట్లేదు వెళ్ళిన తర్వాత పక్కన ఇంకో బోర్డు పెట్టాడు ఈ ఉన్నటువంటి బొమ్మలలో మీకు నచ్చిన బొమ్మ ఏదైనా ఒక్కటి ఉచితముగా తీసుకుని వెళ్ళవచ్చు ఇదేదో బాగుందిగా ప్రదర్శన కోటి కట్టులేదు బొమ్మకి మనం డబ్బు కట్టకర్లా ఏదో ఒకటి తీసుకెళ్ళచ్చు కదా జనం తండోపతండా ఊరికే ఇస్తున్నామంటే రాకుండా ఉంటారా ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అంటేనే షాప్ మొత్తం నిండిపోతుంది వాడు అసలు కొనకుండానే ఊరికే బొమ్మ తీసుకెళ్ళమంటున్నాడు రాజు ఇంకెంతమంది జనం వస్తారండి అటువంటి స్థితిలో జనం తండోపతండాలుగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళేవాళ్ళు ఒక్క బొమ్మ తీసుకెళ్ళడం మళ్ళీ సెక్యూరిటీ అక్కడ ఎవడైనా రెండో బొమ్మ తీసుకెడుతున్నాడేమో అని అందుకోసం చూసి జాగ్రత్తగా తీసుకెడుతున్నారా ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళు మధ్యలో పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లఓ పిల్ల వచ్చింది లోపలికి వెళ్ళింది మొత్తం అంతా చూసింది ఒక్క బొమ్మ కూడా తీసుకోకుండా బయటకు వచ్చింది ంటబడింది ఆ పిల్ల ఆ పిల్లను పిలిచాడు అమ్మాయి వీళ్ళందరూ తలో బొమ్మ తీసుకెడుతున్నారు కదా ఈ రాజు ఏం చేస్తున్నాడు ఎవరు ఏ బొమ్మ తీసుకెడుతున్నారో చూసి మళ్ళీ ఆ బొమ్మను శిల్పకారుడి చేత చేయించి అక్కడ పెడుతున్నాడు రోజు ఇదే పని వాడికి ఆనందం ఈ పిల్ల ఏ బొమ్మ తీసుకెళ్లకుండా పెడుతుందండి ఆ పిల్లను పిలిచాడు అమ్మాయి నీకు ఈ బొమ్మలు ఎక్కర్లేదా నచ్చలేదా నీకేవి అని అడిగింది ఆ రాజు అడిగేటప్పటికీ అన్నీ బాగున్నాయండి నచ్చకపోవడం ఏం లేదు నాకు అన్నీ చాలా చాలా బాగున్నాయి మరి ఎందుకు తీసుకెళ్ళలేదు ఏం తీసుకెళ్లినా ఎన్ని నచ్చినాయో అన్ని తీసుకెళ్ళలేము ఒకవేళ ఒక్కటే తీసుకెళ్లినా అది ఎంత కాలం నా దగ్గరే ఉంటుందో నాకు తెలియదు నేనెంత కాలం ఉంటానో నాకు తెలీదు ఇప్పుడు ఏం మాట్లాడిందండి ఆ వేదాంతం మాట్లాడింది ఇంత చిన్న వయస్సులో ఎంత గొప్ప వేదాంతం ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు కదా ఎంతో జాగ్రత్తగా పెంచారు కదా ఇటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి అని ఆ రాజుకు ఆనందం కలిగి నీకేం కావాలో కోరుకో ఇస్తా అన్నాడు అమాయకంగా వెంటనే ఆ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉన్నది అన్నది ఏమన్నదండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉన్నది అన్నది ఈ వయస్సులో పెళ్ళేమిటో అనుకున్నాడు అయినా సరే అడిగింది చిన్న పిల్ల కదా వయస్సులో ఉన్నది అంతకన్నా కావలసిందే ఉంది అనుకున్నాడు బ్రాహ్మణ్ణి పిలిపించాడు పెట్టుడు ముహూర్తమైనా ఇవాళ్ళే చేసేవయ్యా మళ్ళీ రేపు మనస్సు మారిపోతుందేమో అన్నాడు తాళి కట్టేశాడండి ఇప్పుడు రాజును పిలిచింది పిల్ల పిలిచి మీరు పొద్దున అడిగిన ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడగమన్నదండి ఏమడిగాడు వాడు పొద్దున నీకేది నచ్చలేదా ఎందుకు తీసుకువెళ్ళడం లేదు ఇదేగా అడిగింది మళ్ళీ అడిగాడు ఆ గొర్రెవాడు నేను తీసుకెళ్ళడం ఎందుకయ్యా ఇదంతా నాదే కదా అన్నది ఏదంతా ఆ ప్రదర్శనశాలంతా నాదే ఎందుకని ఇప్పుడు ప్రదర్శనశాల ఎవరిది నీది నువ్వు పెట్టావు ఇప్పుడు నువ్వే నావాడివైతే ప్రదర్శనశాల మొత్తం ఏమైంది నాదైంది ప్రత్యేకించి ఒక బొమ్మ నేను తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత లేదు ఇప్పుడు మనకేమర్థమైందండి ఏది పొందవలనో దాన్ని పొందితే ఇంకా ఏది కోరుకోవలసినటువంటి ఆవశ్యకత లేని స్థితి కలుగుతుంది కనుక అసలు ఆ పొందవలసిన దాన్ని ఏమిటో మనం ముందు వెతికి పట్టుకోవాలి ఇంకా ఏది పొందకుండా ఉండే స్థితి మనకు రావాలి అంటే అసలేది పొందాలో దాన్ని మనం ఎట్లా దాన్ని గురించి ఆలోచించి ప్రయత్నం చేయాలి ఇది తపస్సు కావాలి దాన్ని మనం ఏమంటాం సాధన అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి ఈ సాధనలకు కనుక ఎన్ని బలాలు తొమ్మిది రకాలైన బలాలు రాజుకు కావాలి సైనిక బలం సత్య బలం ధర్మ బలం ఆత్మ బలం జ్ఞాన బలం అర్థమైందా అండి ఇవన్నీ కాకుండా చతురంగ బలాలు మొత్తం ఎన్ని అయినాయండి ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది అయినాయి ఈ తొమ్మిది కాక తొమ్మిది తర్వాత పదవదైనటువంటి దైవ బలం అన్నాడండి కూడా ఉన్నది ధర్మనందన ప్రాతన కర్మ ఫల బలము అన్నాడు చిట్ట చివరి పదకొండోదేమిటి గతంలో మనం చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలం దాని యొక్క బలం ఎంత గొప్పవాడు కూడా ఏమైపోతాడు నలమహారాజు ఏమయ్యాడని చెప్పుకున్నామండి అవునా నలమహారాజు ఏమైపోయాడు అంటే ఆ బలాన్ని ఎవడూ ఏమీ చేయలేదు నలమహారాజుకి ఏమి దైవ బలం లేదా ధర్మ లేదా సత్య లేదా ఉన్నాయి కానీ వాడు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అప్పటికప్పుడు అనుభవించాడు ఎందుకంటే ఆ పంచతంత్రంలో చెబుతారు కదండి అవ అత్యుత్కటై పాపపుణ్యై ఫలం వస్తుంది త్రిపుర వర్షి త్రిపురి మాసై త్రిపురి దినూడు రోజుల్లోనే ఆ కాళ్ళు కడుక్కోవడం సక్రమంగా కడుక్కోలేదు కనుక ఎన్ని రోజుల్లో వచ్చింది కలిపురుషుడు వచ్చాడు కొట్టుకున్నాడు అయిపోయి కనుక ఎప్పుడో ఎక్కడో ఏదో కాకుండా ఇక్కడే అనుమ అనుభవిస్తామయ్యా కనుక మనకు ప్రార్థన కర్మ ఫలము యొక్క బలం కూడా బాగా ఉండ ఇవన్నీ ఉన్నటువంటి వాడు జాగ్రత్తగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు సామాన్యమైనటువంటి ధర్మములు ఏంటయ్యా అంటే మోక్షము సత్యము ధర్మాచరణము ఇవి మూడు లోకంలో ప్రతి మానవుడికి ఉంటాయి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది క్షత్రియులకు మాత్రం మూడు ఆశ్రమములే ఉన్నవి నాలుగు ఆశ్రమాలు మామూలుగా మానవులందరికీ ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయండి బ్రాహ్మణులకు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రుస్థం సన్యాస మెట్లు కారణజన్ములైతే బ్రహ్మచర్యం నుంచే సన్యాసానికి వెళ్ళిపోతారేమో కాని సామాన్యమైనటువంటి మానవుడు వెళ్ళేటువంటి అవకాశం లేదు ఒకవేళ వాడు ఏదో బ్రహ్మచర్యం నుంచే ఇదేదో బాగుంది అందరూ గౌరవిస్తున్నారు దండలు వస్తున్నారు పడుతున్నారు ఓ కర్ర చేతితో పట్టుకుని నడిచి కాషాయ బట్టలు కట్టుకుంటే సరిపోతుంది అనుకుని కాషాయం కట్టుకున్నాడు అనుకోండి ఆ తర్వాత వాడికి భిక్ష పెట్టేవాడు ఒక్కడు కూడా దొరక పోతే ఇక లాభం లేదని మళ్ళీ వాడు సంసారంలోకి వస్తే వాడి గతి ఏమవుతుందండి గురుతల్ప గమనము ఇటువంటి పాపముల కన్నా ఘోరమైన పాపవాడికి వస్తుంది ఎప్పుడు ఆశ్రమ స్వీకారం చేసి దాన్ని భంగపరిచినట్లయితే అందుకని వీళ్ళు ఏం చేయాలి వానప్రష్టాన్ని కూడా వానప్రష్టం అనేది సన్యాసాశ్రమానికి సాధనాక్రమం అర్థమైందండి కక్షితంగా సన్యాసాశ్రమం అసలు చెప్పారండి పద్మపురాణ అంతర్గతమైనటువంటి విషయం ఆశ్రమ స్వీకారం అనేటువంటిది ఒక మానవుడు అనేవాడు ఏదో ఒక ఆశ్రమంలో కక్షితంగా వాడు ఉండాలి బ్రహ్మచర్యాశ్రమం చిన్నప్పుడే గడిచిపోతుంది కోరి కోరి గృహస్థాశ్రమాన్ని తెచ్చుకుంటాడు వానప్రస్థానిక వెళ్ళడు వీడు కొంతకాలం అయింది విధులు బాగుండక వీడు భార్య పోయింది అనుకుంటాం ఇప్పుడు వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో చెప్పాలి ఏ ఆశ్రమం చెప్పాలి సన్యాసం తీసుకోవాల వానప్రస్థానికి వెళ్ళదా పోని గృహస్థ కాదు బ్రహ్మచారి ఎంతకన్నా కాదు ఇప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చూడడానికి కూడా పనికిరాడు అని చెప్పింది పద్మపురాణం దర్శించడానికి పనికిరాటండి అటువంటి వాడు కనుక ఏం చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళాలి కనుక నిధివశం చేత ఆవిడ గనక గతించినట్లయితే వాడు వెంటనే ఏం చేయాలి ఆశ్రమ స్వీకారం చేసేయాలి చేతే ఉన్నట్టు తురి ఆశ్రమంలో అయినా ఉన్నవాడుతాడు ఏదో ఒక ఆశ్రమంలో ఉండకుండా బ్రాహ్మణుడు ఉండేటువంటి అవకాశం లేదు క్షత్రియునకైతే అసలు తురి ఆశ్రమం లేదు మూడే బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం శైవే అభ్యస్త విద్యానం వార్థకే మునివృత్తీన కాళిదాసు గారు చెప్పాడండి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు ఆ రఘువంశానికి చెందినటువంటి రాజులు వాళ్ళు ఎందుకు ఎందుకు సంపాదిస్తారు అనే దానికి కూడా చాలా అందమైన సమాధానం చెప్పాడు త్యాగాయే సంపాదన అంటే బ్యాంక్ బ్యాలన్స్ పెంచుకోవడానికి కాదు చండి త్యాగా అంటే అందుకోసం సంపాదిస్తారు పది మందికి ఇవ్వాలి పంచి గనక సంపాదిస్తున్నాం కనుక ఏ సంపద లోకంలో ఏ ఒక్కరికి చెందినది కాదు నువ్వు కష్టపడి సంపాదించావయా కష్టార్జితం అని చెబుతున్నావు అయినా సరే దాన్ని కూడా ఎవరికి ఏకం స్వాదు నీత ఉందా లేదా అండి తాను సంపాదించిన దాన్ని తాను పొందాలి అనుకున్న దాన్ని తాను ఒక్కడే అనుభవించకూడదు ఆ ద్రవ్యాన్ని పది మందికి పంచిపెట్టవు కావలసిన వాళ్ళకి ఇంకా పుణ్యం వస్తుంది అర్థమైందా కనుక ఈ విధంగా రాజ్యాన్ని నీవు పరిపాలన చేయాలి చేయాలి అంటే లే లేకుండా ఉండవలసినటువంటి ప్రధానమైన గుణం అసూయ అన్నారండి ఉండకూడని గుణము ఏదయ్యా అంటే అసూయ స్పర్ధ వేరు అసూయ వేరంటే తాను పైకి రావాలి వాడి కన్నా అని అనుకోవడాన్ని స్పర్ధ అంటారు వాడు బాగుపడుతున్నాడే అని ఏడవడాన్ని అసూయ అంటారు చాలా గొప్ప తపస్సు చేశాడు ఒకడు భగవంతుని గురించి ఇంత తపస్సు చేస్తే భగవంతుడు కనపడకుండా ఉంటాడా కనపడ్డాడు ఆ భగవంతుని చూసిన వెంటనే స్తోత్రాలు చేశాడు వీడు ఆ భగవంతుడు అన్నాడు నీకేం కోరిక కావాలో తీ అడగరాయిస్తా భగవంతుడా అక్కడ పద్దెనిమిది అంతస్తుల భవనం ఉన్నది చూశావా అన్నాడు చూశాను చాలా అందంగా కట్టాడు వాడు చాలా బాగున్నది నా గుడి అదే ఎత్తుగా ఉన్నదిరా నీకు భవనం కావాలా ఓటండి మరి ఏం కావాలిరా ఇదిగో ఈ వెనక సూర్యుడు చంద్రుడు కూడా లోపలే నివసిస్తున్నారు ఈ పూరి పాక చూసావా చూశాను రా ఇది నాదేనండి ఇది తీసేసి అటువంటి భవనం పెట్టమంటావాండి మరి ఎందుకు రా నువ్వు తపస్సు చేసింది వాడికి కూడా ఇటువంటి పూరి పాక రావలే ఇది కోరింది ఏమండి దీన్ని ఏమంటాం అసూయ స్పర్ధ వేరు అసూయ వేరు వాడికన్నా నేను పైకి రావాలి వాడు బాగా పైకి వస్తున్నాడు అది ఏడుపు కాదు నేను పైకి రావాలి అనేటువంటి ప్రయత్నం అందుకనే స్పర్ధయా వర్ధతే కనుక స్పర్ధ వేరు అసూయ వేరు రెండింటినీ ఒక్క గాట కట్టరా కనుక అసూయ చెంది ఉండరాదు క్షత్రియుడు స్పర్ధ కలిగి ఉండాలి ఖచ్చితంగా క్షత్రియుడు తన రాజ్యాన్ని పెంచుకోవడానికి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తన రాజ్యం బలవత్తరంగా మార్చుకోవడానికి వీటినన్నిటినీ ఆచరించగలిగినటువంటి వాడు దివ్యమైనటువంటి పరిపాలనను పొందగలుగుతాడయ్యా అని శాంతి పర్వాన్ని పూర్తి చేశాడు ఎవరు భీష్మాచార్యుల వారు మోక్షమును గురించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా నాకు చెప్పవయ్యా అన్నాడు దాన్ని ఏ పర్వం అన్నామండి బహుశాల పర్వం అనుశాసనిక పర్వం ఇవి మధ్యాహ్నం మళ్ళీ గంటలకు ప్రారంభం మనకు ప్రారంభం చేసుకుంటామని బ్రాహ్మణ అపుత్రి पुत्रिनः अधनाश्रधाना संतु जीवन्तु चिरदाम यद काय एनावाजामण सेनद्रेवा बुद्धात्मना वा प्रगुदेश्व स्वभावत् भो मे जच्छकलम परस्मै केत श्रीमन महाभारत प्रवचन श्रवण श्रद्धलम लोक कल्याणार्थम तत्स श्री विश्व